పరిష్ద్ర ప్రేమల దేవాకృపణ తండ్రి దేవాయేశు ప్రభాని కలెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హళలియ రజ పరిష్ఠుద్రవకు సర్వశక్తి మంత్రుల సర్వాధికారిని తండ్రి దేవాయేసూ ప్రభ దిన మంత్ర రాత్రంతా కూడా ఎంతో కాచి కాపాడను ప్రభానికి వందనాలు తండ్రి దేవాయేశూ ప్రభ మా ప్రతి పాపాన్ని శాపని మా రోగంలో మా వ్యసనాలని అన్నిటినీ కూడా ప్రభని యొక్క సేవా మరణం పైన భరించిన ప్రభ మా కొరకు ప్రభ ఎంతో ప్రేమ మా కొరకు పెట్టిన ప్రభాదాన్ని బట్టి నీకు ప్రభా కృతజ్ఞతలు తండ్రి మా ప్రతి పాపము శాపము ఈచుకు రక్తం చేత కడిగి వేసి ప్రభా మమ్మను నీ యొక్క పరిశుద్ధతలో ప్రభావ మమ్మల్ని ముద్రించుకున్నందుకు నీకు లెక్కలేని వందనాలు తండ్రి దేవాయశయ మరి యొక్క సమయంలో ప్రార్థన జరుగుతుండే కదా ప్రభా మరి ప్రతి సన్నిధికి రావాల్సిందే ప్రభా ప్రతి సన్నిధికి ప్రభా గాలమేసుకొని లెక్కారండి ప్రభ దేవాయసు ప్రభావ ప్రతి వాళ్ళకి గుడి ప్రభా కాల్స్ వెళ్ళాలా అందరూ కూడా వచ్చిటకు సహాయం అని గ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి ప్రతి బిడ్డతో మీ పేరేపించండి ప్రతి ఆత్మని ప్రభా నీ సన్నిధికి గాలమేసుకొని లాక్కరమని ప్రార్థిస్తాం తండ్రి దేవ సహాయం చేయని ముందుకు నడిపించండి ప్రభావ ఏసీ నీ కళ్యాకళ్యాణి వందనాలు తండీ దేవా ప్రతి వారిని కూడా కాపాడండి రక్షించండి ప్రభా ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభావ ప్రతి ఆత్మని గుడి ప్రభా సన్నిధికి నడిపించండి ప్రభావ దేవా ఏసుప్రభా అదే రీతిగా తండ్రి మరి వాక్యం చేతి మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు మాయమ పొందండి రాణి బిడ్డలుంటే ప్రభని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా వందరం కూడా ప్రభాని యొక్క ముద్రించుకొని మరి ప్రతి కూడా ప్రభా మీ తోడే నడిపించి మరి ఆదివంతో మీరు తోడే నడిపిస్తారని ఈ చిన్న నామంలో ప్రార్థిస్తుంది నా ప్రాణ దూర్గమయ్యే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నాడు భయపడను ఎహోవా నాకు వెలుగయ్యే నా తల్లియు నా తల్లియు ఒకవేళ విడచినను నా తల్లియు నా తో ఒక విడచినను ఆపత్కాలమునా చేయివకను ఏహోవా నన్ను చేరదియు నో ఆపత్కాలమునా చేయి విడువకను ఏహోవా నన్ను చేరదియును హువా నాకు వెలుగయ్యే ఎసయా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయ్యే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను నా కొండయు నాశ్రయము నీవే నా కొండయో నా కోటయో నాశ్రయము నీవే నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్థుతిగానము చేదను ప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను ఎహోవా నాకు వెలుగయ్యే ఎసయ్యా నా పురక్షణయే నా ప్రాణ దుర్గమయ్యే నేను ఎవరికి ఎన్నాడు భయపడను నేను ఎవరికి ఎన్నాడు భయపడను నాకు మార్గమును ఉపదేశమును ఆలోచననుగ్రహించి నాకు మార్గమును ఉపదేశమును ఆలోచననుగ్రహించే నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపికాపాడునో నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపను ఊపి కాపాడును ఏహోవా నాకు వెలుగైయే ఎహోవా నాకు రక్షణయే na prana durga maye nenu evariki ennadu bhaya padanu nenu evariki ennadu bhaya padanu yehova naku velugaiye yesayya naku rakshanaye praise the lord thank you sister దేవుని వాక్యాన్ని ధ్యానించకు ముందు కొద్దిసేపు ప్రార్థనలో కూర్చున్నాం కళ్ళు మూసుకోండి పరుషు దురబు తండ్రి మీకు వదనాలనైనా ఈస్రాయలీల గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రాలనైనా ప్రవ్వ ఈ ఉదయం మమ్మల్ని కాచి కాపాడన్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీకు ఎంతో కృతగా తరిపించుకుంటున్నాం నైనా సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మా యొక్క స్థుతులకు నైనా కాబట్టి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు ఈ దినం దాన్ని బట్టి మీకు వదనాలనైనా అదేవిధంగా ప్రవ్వ మిమ్మల్ని గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు నైనా అవును ప్రభ మీరు మీరు తన మా ఘనతకు యోగ్యులు ప్రవ్వ అవును ప్రభా మా యొక్క స్థుతులకు యోగ్యులు ప్రవ్వ దాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా అది మేము మా జీవితాంతం మర్చిపోకుండా ప్రవ్వా ప్రతిరోజు మిమ్మల్ని మహిమపరచాలా గనపరచాలా అన్నిలో ఎదుట మీ యొక్క నామాన్ని కీర్తించాలా అటువంటి జీవిం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభావ ఈ సాయంత్రం సరైన మాతో మాట్లాడమని మా హృదయ వంచలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రతి అకర్లు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటి దురాత్మ శక్తులను పాతలు కలిసి వేయమని ప్రార్థిస్తున్నాం వీళ్ళందరినీ ఆశ్రయించండి వింటున్నారు చేతుల నూతనకరం జరిగించండి శాంతి సమాధానం దయచేయండి ముఖ్యంగా మీ అందరు ధైర్యం అనుగ్రహించండి దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో తను చింతకుండా ధైర్యంగా ముందుకు పోవాలా అటువంటి జీవనం మాకు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రవ్వ మేముంటుంది బాబు భయంకరమైన కాలం ఆయన కానీ మేము భయపడాం ప్రవ్వ మీ నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటిస్తాం ందుకు మీ ఒక పరిశుధాత్మని నడిపి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరిశుధాత్ముడు లేకుండా ఒక్క క్షణం ఏం ఉండలేం నైనా మాకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం మాలో తను మళ్ళీ పరిశుధాత్ముని కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం రూపావారులు అనుగ్రహించండి పొలం అనుగ్రహించండి నైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇక మీకు ఆశ్రించి మీ కొరకు పెట్టుకోమని వేసే క్రీస్తు పరిశుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి మేన్ హలలియా దేవుని కొడుకు ఎట్లా కనిపెట్టుకోవాలా అది పాయింట్ వాక్యం వాక్యాంశం ముఖ్యంగా ఏంటంటే యహో ఒకరుకు ఎదురు చూచాలా చూడడం ఎట్లా ముఖ్యంగా మన బలహీనతలు ఏంది ఒక సిస్టర్ ప్రార్థనకు వచ్చేది నా దగ్గరికి చాలా జరిగిన స్టోరీ ఆమె బ్రదర్ రేపు నాకు పది గంటలకి పలాని వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలా మీరు ప్రేయర్ చేయండి ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్కి డబ్బులు రావాలా ఇప్పుడు ప్రార్థన చేస్తే రేపు పొద్దున టెన్ ఓ క్లాక్కి అని అడిగేది నన్ను అట్లా ప్రార్థన చేయమని తర్వాత సార్ నేను ఒక సమస్య ఒక పని నిమిత్తం అయిపోతున్నా నా కొరకు మీరు ఉపాస ప్రార్థన చేయండి బ్రదర్ సరే స్టర్ నేను మీ గురించి ప్రార్థన చేస్తా మీరు ధైర్యంగా పోండి మీ ముందు పోండి అని చెప్పేసి పంపిస్తా అయితే మన బలహీనత ఏంటంటే ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది నా జీవితంలో కార్యాలు ఎప్పుడు ఎట్లా ఎంతకాలం అని మనకు ఉంటది వెంటాడుతుంటది కదా అది యొక్క అది ఒక ఖచ్చితంగా బలైనతే మనిషి యొక్క బలైనత మనిషికి బలైనత ఏం తెలుసా ఎంత త్వరగా అయితే మంచిగా నేను గమనించిన ఈ రోజులలో తల్లిదండ్రులకి పిల్లలు ఎంత త్వరగా పెద్దగా బాగుంటుంది అనిపిస్తుంది అందుకని వాళ్ళు త్వరగా తినిపిస్తే అవుతారా పెద్దగా ఇది నేను గమనించిన అబ్జర్వేషన్ చాలా మంది పేరెంట్స్లలో వాళ్ళకి త్వరగా త్వరగా త్వరగా పెట్టేసి ఎంత త్వరగా పెద్దగా అంత బాధ తీరుతుంది అన్నట్టుంటుంది తల్లిదండ్రులకి ఈ దినం పిల్లలు తల్లిదండ్రులకి అంటే ఈ ఈ తరం తల్లిదండ్రులకి అంటే మీకు అర్థం అవుతుంది ఈ తరం తల్లిదండ్రులు అంటే టూ థౌసండ్ తర్వాత పుట్టిన తల్లిదండ్రులకి ఎంత త్వరగా సెటిల్ అయిపోతారు పిల్లలు అనే ఉంది కానీ మనకు తెలుసు ప్రతి దానికి సమయం గలదండి ఎన్నిసార్లు త్యానించండి చెప్పండి ప్రసంగిలో ప్రతిదానికి సమయం కలదనేశాన్ని ఎందుకు చెప్తాడు పుట్టుటకు చావుటకు దీనికి దానికి దానికి ప్రతి దానికి సమయం ఉందన్నాడు ఒక విత్తనం నాడితే ఆ విత్తనము భూమిలో జరిమినెట్ కావాలా దాని నుంచి మొలక రావాలా రూట్లు కిందికి పోవాలా షూట్లు పైకి రావాలా అది పెద్ద చెట్టు కావాలా దానికి పువ్వులు రావాలా పువ్వులు కాయలు మొగ్గ మొగ్గలు పువ్వులు కావాలా పువ్వులు కాయలు కావాలా కాయలు పండ్లు కావాలా అది నీ చేతికి రావాలా టైం పెట్టిండ లేదు దేవుడు ఎందుకు పెట్టింది చెప్పండి టైం ఎదురు చూడడానికి కొరకు అది పాయింట్ ఇక్కడ ఎందుకంటే అప్పుడే తువ్వి అప్పుడే నీళ్ళు తాగాలనే మనిషి గుణగణం ఇప్పుడు దహమేసి ఇప్పుడే తవ్వుతాను భవిష్యత్తులు ఎప్పుడో దాహమేస్తే ఈరోజు దవ్వుకుంటాం కానీ ఇప్పుడే దవ్వి ఇప్పుడే దాగాలనుకుంటే ఎట్లా అది మానవ నైజం అన్నట్టు అందుకనేసి ఈ భక్తుడు ఇక్కడ ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే యహోవా కొరకు ముప్పై వచనం యోహోవా కొరకు ఎదురు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడైనా రాసుకోవాలా యహోవ కొరకు ఎదురు చూడాలా నా ప్రార్థనలకి ఇంకా ఎప్పుడు జవాబు వస్తుంది కొన్ని ప్రార్థనలకి కొన్ని సంవత్సరాలు పడుతుంది కొన్ని ప్రార్థనలకి త్వరగా జవాబు వస్తుంది పన్నా జీవితంలో చూస్తాం ఆమె తరపా తర అంటే తన చెల్లెలు కదా తన చెల్లెలకి పిల్లలు పుడుతున్నారు కానీ ఆమెకు లేరు అలా ఆమె వేదన చాలా ఉంది వాదన చాలా ఉంది కానీ దేవుని కొరకు కనిపెట్టుకుందా చెప్పండి ఈ రోజులలో అట్లున్నారా దేవుని కొరకు కనిపెట్టుకుంటాం కరెక్టే కానీ ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంటాం ఎవరెవరు చెప్తే వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు వాళ్ళని ఫర్టిలిటీ సెంటర్ బొమ్మ ఆడ పరిగెత్తుతారు అక్కడి నుంచి పరిగెత్తారు అనాథాశ్రమం పోయి ఎవరన్నా దత్తగా అక్కడ పరిగెత్తుతారు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఏమి జరచారు చివరికి చివరికి ఇంటికి వచ్చేస్తారు ఉదాహాసాలతో ఏం చేసింది దేవుడు నాకు అన్న బాధ కానీ అన్న అట్లా అన్నదా అట్లా అన్నది కదా ఆమె గ్రహించింది ఏంటంటే గర్భం ఇవ్వాలన్నా కూడా దేవుడే కదా అది మన చేతిలో లేదన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు ఎట్లా కనిపెట్టాలా అనేది ఫస్ట్ పాయింట్ ఈ తర్వాత ఈ కనిపెట్టుకుంటే విధానంలో ఏం జరుగుతుంది అంటే నూతన బలం పొందుతారట రెండవ పాయింట్ అది మనం నేర్చుకోవాలి ఈరోజు కనిపెట్టడం నేర్చుకోవాలి ఏహో కొరకు దాని తర్వాత మనం కనిపెట్టుకున్నప్పుడు నూతన బలము పొందుతామంట అయితే జిమ్కి పోతారు చాలా మంది బలం పొందుకోవడానికి ఒకటే రోజు చేస్తే వస్తుంది ఆ కండల్ సిక్స్ ప్యాక్ అంటారు కదా సిక్స్ ప్యాక్ అంటారు మజిల్స్ అంటారు మా మా పాప అంటారు ఒకసారి నీ మజిల్స్ నాకు చూపి అంటే నేను ఎక్సర్సైజ్ చేయను ఎట్లా వస్తే మజిల్ నేను అంటారు నాకు స్టాండర్డ్గా ఉంటాయి మజిల్స్ ఇట్లా ఇట్లా అవి ఉండవు కట్స్ ఉండవు అన్నమాట కట్స్ అవర్ ఉంటాయి అంటే బరువులు మోస్టర్ లైక్ కట్స్ ఉంటాయి మనం బరువులు మోయే మళ్ళీ మా కట్లు ఎట్లుంటే ఫ్లాట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది కదా నాకు ఉండవు కండరాలు అంట నేను ఉంటాయి కండరాలు ఉంటాయి కానీ నీళ్ళు నువ్వు అనుకున్నట్లు ఇట్లా కట్స్ ఉండవు అంట ఎందుకంటే నేను బరువులు మొయ్యాను కాబట్టి కదా జిమ్కు పోతే అప్పుడే సిక్స్ ప్యాక్స్ వస్తాయా ఎవరు అసలు అందరూ పరిగెత్తుతుంటారు జిమ్ సిక్స్ రావాలనేసి అవి రావట్ల దానికి ఒక టైము ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే కొంత కాలానికి వస్తాయి అవి కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన కొరకు ఏహోవా కొరకు ఎంతులు చూడాలా చాలా ముఖ్యమైన విషయం అయితే ఎట్లా ఎదురు చూడాలనేది కూడా పాయింట్ కదా ఎట్లా ఎదురు చూడాలనేది తర్వాత మొదటిది ఏంది ఆయన కొరకు ఎదురు చూడాలా స్వాగర్థం చేసుకోండి ఎందుకు ఎదురు చూడాలా ఎదురు చూడడం అంటే ఏంది చెప్పండి ఎదురు చూడడం అంటే ఏంది ఊరో ఇంటికి వస్తారనేది కదా ఇప్పుడు నేను వస్తుందంటే మీరు ఎదురు చూస్తున్నారా లేదా ఇప్పుడు అర్థమైంది ఎదురు చూడడం అంటే ఎదురు చూడడం అంటే దేవుడు నా దగ్గరకు వస్తాడు నా దగ్గరకు వస్తాడు నాకు దర్శనం ఇస్తాడు నాతో మాట్లాడతాడు నన్ను బలపరుస్తాడు అది పాయింట్ అనేది ఎదురు చూడడం అంటే ఒక వ్యక్తి ఒక చుట్టాన్ని పిలిచారు మీరు మీ ఇంటికి వస్తున్నాడు ఆయన కొరికి ఎదురు చూస్తున్నారు మీరంటే అది బాగుంది అర్థమవు అది దేవుడి కోరికి ఎదురు చూడడం అంటే ఒక చుట్టం ఎట్లా అట్లా దేవుడు మీ దగ్గరికి వస్తున్నది ఎదురు చూడాలంట చెప్పండి మనం అట్లా చూస్తున్నామా నేనైతే అనుకో నేనైతే అట్లా అనుకోను అసలు కాలం క్షేపానికి ఇంకేం వస్తాడులే యశ్వ రెండు వేల సంవత్సరాలు అయిపోయింది అంటున్నారా లేదా మనుషులు చూసిండ్రు ఎదురు చూసి వద్లేసిండ్రు కదా బుద్దిలేని కన్యకని మతేశ్వర్తి ఇరవై దాదంలో అంతే కదా చూడలేదని కాదు చూసిండ్రు ఒకసారి వదిలేసిండ్రు చాలా మందికి బలైనత ఏంటంటే ఎదురు చూస్తారు ఆసక్తితో కానీ ఆయన వచ్చేటైకి నిద్రపోతారు అది పాయింట్ కాబట్టి దాంట్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సిందంటే ఎదురు చూడడం అంటే నీకు చాలా ఓపిక అవసరం ఇది బలహీనత క్రైస్తవ జీవితంలో ఓపిక లేదు మనుషులకు ఎందుకంటే ఈ లోకం అట్లా తయారైంది ఆత్రం ఆత్రం ప్రతిదీ ఆత్రంగా పరిగెత్తాలా త్వరగా తర త్వర త్వరగా చేసుకోవాలా అన్ని ఒక క్రమంలో వెళ్ళిపోతున్నలా అనేది అట్లా తయారైపోయింది ఈ వ్యవస్థ ముదులు వేయాలా వండుకోవాలా పిల్లల్ని పోషించాలా తినిపించాలా ఉద్యోగాలు వెళ్ళిపోవాలా మళ్ళా ఇంటికి రావాలా అదొక అదొక విధానం అయిపోయింది మనుషులకి స్పీడ్ అన్నట్టు ఇక ఇంటికి వచ్చినప్పుడు అలసిపోతే ఏముంది వస్తా వస్తా రెడీమేడ్ తెచ్చుకోవాలని అంటే వండుకొని కూడా ఊపిలేదు అన్నట్టు మనుషులకు అంటే మనము మనం తయారు చేసుకున్న మీ వ్యవస్థని వ్యవస్థ దానంతట అది రాదు నువ్వు తయారు చేసుకుంటూనే వస్తుంది రెడీ టు ఈ రెడీ టు కుక్ ఎవ్రీథింగ్ రెడీమేడ్ కదా ఇప్పుడన్నీ అక్కడ యునైటెడ్ స్టేట్స్ అక్కడ చూస్తున్నాను షాప్స్ వల్ల రీటైల్ షాప్స్ పోతాం కదా మనం మనకి ఇక్కడ బిగ్ బాజార్ ఇట్లా అక్కడ కూడా పెద్దగా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఓ కిలోమీటర్ లాగా ఉంటాయి దుకాణాలు అంత పెద్దగా ఉంటాయి లోపల నడుస్తుంటే నడవలేం ప్రతిదీ రెడీమేడ్ ఇప్పుడు నీకు బిర్యానీ కావాలనుకోండి రెడీమేడ్గా ఉంటుంది అది జస్ట్ ఆ ప్యాకెట్ తీసుకొచ్చి దాని మీద పేపర్ తీసి అవెన్ లో పెట్టుకొని వేడి చేసుకొని తినమే ఇంకా ఫాస్ట్ అన్నట్టు మనకి అట్లీస్ట్ మనం చేత్ని కలుపుకుంటాం ఇక్కడ అక్కడ అది కూడా లేదన్నట్టు జస్ట్ వేడి చేసుకోవాలా స్పూన్తో లేకుంటే ఫోర్తో పెట్టుకొని తినాల ఒక ప్లేట్లో వాడు ఇట్లా మంచి గుడ్ క్వాలిటీ ప్లేట్ ప్లేట్లు ఉంటాయి ప్లాస్టిక్ ప్లేట్స్ దాంట్లో ఎంత బాగా అమరుస్తాడంటే ఇంత బి ఇంత రైస్ ఇక్కడ మటన్ ఇక్కడ చికెన్ ఇంకా రకరకాల ఫిష్ అన్ని రెడీగా ఉంటాయి వండినయే దాని మీద కవర్ చేసేసి పెడతాడు ఇంటి తెచ్చుకోవాలా వేడి చేసుకోవాలా నువ్వు అన్ని రకాల మటన్ ఫిష్ చికెన్ అన్ని తినేచ్చు ఇంకా రకరకాలు కూడా ఉంటాయి మనం చెప్తున్నా నేను పబ్లిక్లా తినేవాళ్ళు ఏమైనా తింటారు అట్లా అన్ని రకాల మటన్ అన్ని తింటారు ప్రోటీన్ ఉంటారు దాన్ని వాళ్ళు కాబట్టి మనుషులకి ఇది ఒక బలహీనత అయిపోయింది ఈ రోజులలో త్వర త్వరగా చేసుకోవాలా త్వర త్వరగా రావాలి కానీ దేవుని నియమం అది కాదు తొమ్మిది నెలలు కానిదే బేబీ పుట్టడు శిశువు జన్మించాడు కదా తొమ్మిది నెలలు ఎందుకు పెట్టినని అడగాల సార్ దేవుణ్ణి ఇంకొంచెం త్వరగా పెడితే అయిపోతుంది కదా తెలియదు కరెక్ట్ తొమ్మిది నెలలు అంటేనే అందుకే నవమాసాలు మోసి కనినము అని ఎందుకంటారు స్త్రీ ఎంతో భారంతో ఎంతో విలువ కదా ఎంతో భారంతో ఎంతో జాగ్రత్తగా ఆ బిడ్డని కనిందని అన్నట్టు అని అదొక అదొక అవగా అదేమంటాం అదొక విలువ అన్నట్టు అందుకు పిల్లలకి బహు జాగ్రత్తగా నేను ఆవిడు గమనించిన విదేశాలలో ముఖ్యంగా ఫారిన్ కంట్రీ వెస్టర్న్ కంట్రీస్లలో పిల్లలకి చాలా ప్రాధాన్యత వాళ్ళు లేక మనిషికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మందేరు అట్లుంటది ఇంకా మందేరు ఎక్కువ మనుషులు అక్కడ తక్కువ కాబట్టి ఒక మనిషి రోడ్డు మీద నడుస్తుంటే అన్ని కార్లు ఆగిపోతాయి మందేరు అట్లుంటాయా అరుస్తా ఉంటాయి కొడతా ఉంటారు వాళ్ళు ఒక మనిషి వచ్చిండంటే ఒక మనిషి రోడ్ మీదకి వచ్చిండంటే హార్న్లు కొడతారు పది పది కార్లు శబ్దాలు వినిపిస్తుంటాయి కదా అక్కడ హార్లు శబ్దాలు వినిపించవు మనిషి రోడ్ క్రాస్ చేస్తుంటే అన్ని మోటార్ సైకిల్స్ ఆగిపోతాయి సరే అన్ని కార్లు ఆగిపోతాయి వాళ్ళ రూల్ అంట మనిషి వచ్చిండంటే ఏ వెహికల్ అయినా అక్కడ ఆగిపోవాల్సిందే మనిషి వెళ్ళిపోయినంత వరకు అవి కదలొద్దు అక్కడ అట్లా తయారు చేసుకున్నారు ఆ సరే మనకు ఈ కారులకి ఓపికనే లేదు కదా బజార్ కొడతనే ఉంటారు హార్న్ హాకింగ్ హాంకింగ్ అంటాం దాన్ని అవి ఒత్తితేనే అంటారు అది పెద్ద శబ్దాలు అక్కడ అంత శబ్దాలు వినిపినా వినిపించవు హార్న్ కొడితే కూడా చాలా తక్కువ వినిపిస్తుంది అది ఒక్కటి రెండు సార్లు నేను విన్నా అంతే హార్న్ కాబట్టి చూడండి మనుషులకి ఓపిక నశించిపోతుంది ఈ రోజులలో ముఖ్యంగా నేను గమనించింది అది ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుందంటే నువ్వు ఆయన కొరుకు కనిపెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తుంది తెలుసా నీ సొంతలంపులకు పిగిస్తావు మనుషులను ఆశ్రయించాలని ట్రై చేస్తూ ఉంటాం అప్పుడు నువ్వు ఏం జరిగింది దేవుని నిర్లక్ష్యం చేసినట్లు దేవుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యం అయిపోతూ వీడు నిజంగా నా మీద ఆరపడుతున్నాడా నిజంగా నా కొరు నేను నేను ఇంటికి వీడు ఎదురు చూస్తున్నా నా గురించి అని దేవుడు గమనిస్తూ ఉంటాడు దేవుని దేవుని విధానం అది కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా కొన్నిసార్లు నేను కూడా చూస్తూ ఉంటాను ఇది ఇంకా రాలేదే ఇంకా కాలేదే ఈ కార్యం ఇంకా కాలేదే ఈ విషయం ఇంకా కాలేదు ఈ సమస్య ఇంకా పరిష్కరింపు అని చూస్తూ ఉంటాను ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలనే నన్ను కూడా ఎంటాడుతుంది ఎవరైనా ఎంటాడుతుంది ఈ లోకంలో కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి దీన్ని మనం ఆచారంలో పెట్టుకోవాలా పాటించడం నేర్చుకోవాలా ఆయన కొరుకు ఎట్లా కనిపెట్టుకోవాలా అనేది మనం నేర్చుకోవాలా మనకు తెలుసు ముఖ్యంగా కోర్పు నిరీక్షణ ఈ రెండు చాలా అవసరం సేవలు క్రైస్తవ జీవితాలలో ముఖ్యంగా తర్వాత ఆయన నిజంగా ఆయన నన్ను దర్శిస్తాడు అన్న నమ్మకం నీకుందా మూడవ పాయింట్ ఆయన మీద ఆయన కొరకు కనిపెట్టుకోవడం అంటే మీకు ఓర్పు సహనాలు అవసరము దాని తర్వాత ఆయన మీద నమ్మిక అవసరం చెప్పినోడు తప్పక వస్తాడు ఇప్పుడు దిలీప్ బ్రదర్ మూడు సార్లు డౌట్ నాకు ఫోన్ చేసిండు వస్తాడో లేదో బ్రదర్ వస్తా లేదో ఎడు వరకు వచ్చిందో బ్రదర్ అన్నాడకి డౌట్ అని కాదు కానీ నేను చెప్తున్నా కొంత కనుకోవాలనేసి ఎక్కడ వరకు వచ్చిండో ఏమన్నా తప్పిపోయిండో కొన్నిసార్లు తప్పిపోతున్నాయి కదా రూట్స్ తప్పిపోతుంటాయి కదా అప్పుడప్పుడు ఎందుకంటే నాకు నాకు ఒక బలైనత ఏంటంటే నాకు మ్యాప్ చూడడం అర్థం కాదు వాళ్ళని లెక్క లిక్కలు అన్ని చేస్తే కానీ మ్యాప్ చూడడం నాకు అర్థం కాదు ఏది ఎస్పెషల్లీ గూగుల్ మ్యాప్ అందుకే చౌకి పెట్టుకుంటా చెప్తుంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఉంటుంటుంది టూ మీటర్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఎయిట్ మీటర్స్ వన్ కిలోమీటర్ అని చెప్తుంటది అదే గుర్తుపడతా కానీ రీడింగ్ రాదా మ్యాప్ రవి ప్రజలు వస్తారు ఇట్లా చూడాలి చూడాలనేసి కానీ రిజిస్టర్ కాలేదు ఏ రోజన ఒకరోజు ఓపికతో గడిసే దాని మీద టైం పెట్టాలా అప్పుడు నాకు ఫిట్ అవుద్దెట్ అంటే దాని మీద టైం పెట్టలేని స్థితిలో ఉన్నాయి నిరసన కాబట్టి చూడండి ఓర్పు నిరీక్షణ సహనము తర్వాత నమ్మకం ఆయన కొరకు కనిపెట్టుకోవడం ఈ నాలుగు తప్పిపోతున్నాం విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను దినం ఆయన మీద ఏ రీతిగా మనం ఆయన కొరకు ఎట్లా కనిపెట్టాలనే విషయం మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కాబట్టి మొదటిదిగా ఆయన కొరకు కనిపెట్టుకునేవాడు ఆయన మీద ఆధారపడతాడు చివరి విషయం అది ఆయన మీద ఆధారపడడం నేను నేను నిజంగా నేను నమ్ముతున్నాను బదనంటే నా నమ్మి నా మీద నమ్మిక మీకు ఆధారపూరితమైందా ఈయన మాట మీద నిలబడతాడా అదే కదా డౌట్ ఎక్కడికెళ్ళి వస్తుంది మనుషులే వస్తాడు వస్తాడా రాడా ఎక్కడికి ఎక్కడి వరకు వచ్చిన అనేది సెకండరీ ఇష్యూ అని చెప్పేది బట్ స్టిల్ నీకు ఎక్కడో డౌట్ ఉంటుంది అవుతుందో కాదో వస్తారో లేదో జరుగుతుందో లేదో మీటింగ్ అవుతుందో లేదో ఇది మనల్ని వెంటాడుతుంటుంది దాని నుంచి మనం విడుదల పొందాలా దాని నుంచి మనం విడుదల ఎందుకంటే విశ్వాసం అంటేనే అది కదా ఆయన ఎందుకు నమ్మికి ఉంచడం అంటే అందుకే ఆయన అంటాడు నువ్వు నిజంగా నమ్ముతున్నావా గుడ్డివాంటని మాట్లాడుతున్నాడు కుంటివాంటని మాట్లాడుతున్నాడు నువ్వు నమ్ముతున్నావా కదా నమ్మిన వారికే కార్యం నేను చెప్తున్నాను నువ్వు స్వస్థత పొందుతావని నువ్వు నమ్ముతున్నావా ఏ శ్రీ నిన్ను స్వస్థ పరుస్తని నమ్ముతున్నావా ఏసు క్రీస్తు నామంనా నీకు స్వస్థత కలుగుతుందని నువ్వు నమ్ముతున్నావా నేను అడుగుతా ఈ ప్రశ్న బ్రదర్ నువ్వు నమ్ముతున్నావు బ్రదర్ ఏసుకో జీతంలో కార్యం చేస్తారనేసి నేను నమ్ముతున్నా అని ఎప్పుడు అంటాడో అప్పుడే నాకు తెలుసు ఇది కార్యం జరుగుతుందండి అర్థమవుతుందా లేకపోతే నాకు నమ్మిక ఉంది నేను ప్రార్థం చేస్తే ఇది కార్యమవుతుందని నువ్వు వచ్చి చెప్తావు అయినా రాలేదు బ్రదర్ కాలేదు బ్రదర్ అంటే అప్పుడు నాకు అర్థమవుతుంది అంటే నేను నమ్మినా కానీ నువ్వు నమ్మలే సొల్యూషన్ దొరికిందా మీకు ఇప్పుడు ఈరోజు ఆయన కొరకు కనిపెట్టుకోవడం అంటే నేను చెప్తున్నా ఈ విషయము ఎట్లా కనిపెట్టుకోవాలంటే మినిమం ఫైవ్ పాయింట్స్ చూస్తున్నాం మొదటిదిగా అయింది గవర్పు సహనము నిరీక్షణ నమ్మకం ఆయన మీద ఆధారపడడం ఇవి ఎట్లా సాధ్యం తెలుసా ఈ ఐదు ఎవరు చెప్తారు మీద కేవలం మోకాళ్ళ మీదనే ఇవి సాధ్యం నిలబడితే కాదు కూర్చుంటే కాదు పండుకుంటే కానే కాదు మోకాళ్ళ మీద ఉంటేనే అవుతుంది అర్థమవుతుందా మోకాళ్ళ మీద ఉంటేనే సంపూర్ణంగా ఆయన కొరకు నువ్వు తృవీకరించుకొని సమర్పించుకొని జీవిన జీవినేదం అది విధానం నా వల్ల కాదు ప్రవ్వ నేను చేయలేని ప్రవ్వ కేవలం నువ్వే చేయగలవు అనేది అర్థం అంటే సరెండరింగ్ అంటాం మోకాళ్ళ మీద ఉండడం అంటే నా కాదు నీ వల్లనే కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకోవడం అనేది బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో మనకి ఏంటంటే ఈ పక్కన మనల్ని ఎప్పుడు చెప్తున్నారు ఇట్లా ఎందుకు వేస్ట్ చేస్తారు మీ అక్కడ పరిగైతే ఇక్కడ బరిగైతే దేవుడు సరే కొన్నిసార్లు మార్గాలు చూపిస్తాడు పలాని వ్యక్తి ద్వారా నీకు విడదల కలుగుతుందని మనకు తెలుసు వాళ్ళని ఇంగ్లీష్ లో డెస్టినీ హెల్పర్స్ అంటాం అంటే కొంతమందిని సహాయకులను పెడతాడు మన జీవితం మన ఈ లోకంలో మనకు నా జీవితంలో ఒకటి రెండు మూడు ఒక ముగ్గురు నలుగురిని పెట్టిండు ఒక బహు క్లిష్టమైన పరిస్థితులలో వాళ్ళు నాకు సహాయకులుగా ఉన్నారు గతంలో చరిత్రలో ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై నలభై సంవత్సరాల క్రితం స్టోరీస్ చెప్తున్నా నేను మీకు ఒక మేడం నాకు హెల్ప్ చేసి నా చదువులలో ఇంకా నాకు ఎక్కడ సీట్స్ దొరకావు ఇంకా నాది ఇంటర్మీడిట్ అయిపోయినా కానీ నా పరిస్థితి ఎంతో ఎట్లా ఉంటుందో అయోమయంగా ఉందనే ఎక్కడ సీట్ రాలేదు నాకు ఎక్కడ సీట్ రాకపోతే ఆమె మాకు సామ్ చేసి మా డాడీకి వాళ్ళ హస్బెండ్ కలిగినట్టు ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళు మా డాడీ ద్వారా ఆయనతో ఒకరోజు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇట్లా మా బాబుకి ఏదో అనుకుంటున్నాము ఎక్కడ దొరకలేదు అంటే అరే మా మేడం మా మిస్సెస్ దగ్గర పంపు ఆమె శాయం చేస్తుందంటే ఆమె దగ్గరికి పోతే అట్లా నా జీవితం అక్కడి నుంచి మొత్తం ఎక్కడికి ఒక లెవెల్ తీసుకోపోయింది దేవుడు ఆమెని అక్కడ పెట్టిండు నాకు దాని తర్వాత పీజీ ఇంకొక స్త్రీని పెట్టిండు ఆమె ద్వారా నాకు పీజీల సీట్ వచ్చింది ఒక స్త్రీ ద్వారా డిగ్రీల సీట్ వచ్చింది ఇంకో స్త్రీ ద్వారా పీజీల సీట్ వచ్చింది పీజీల సీట్ ఉద్యోగం పోవాలి ఆ రోజులలో తక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలే అందరు అప్పట్లో ట్రై చేస్తుంది తర్వాతనే ప్రైవేట్ జాబ్స్ ఇండియాలో అంతవరకు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ ఎయిటీస్ వరకు గవర్నమెంట్ జాబ్సే ఇంకా గవర్నమెంట్ జాబ్ లేకపోతే అన్యాయం ఉంటుంది పరిస్థితి నిరుద్యోగ పరిస్థితి అటువంటి స్థితిలో నా కాలేజ్లో నాకు మూడు సంవత్సరాలు సీనియర్ నాగిరెడ్డి అది ఆయన ఒక కంపెనీలో నేను ఇంటర్వ్యూ పోతే ఆయన ఇంటర్వ్యూలోకి వచ్చినాడు కాలేజ్ డేస్లోనే నేను అందరితో మంచిగా ఉండేటువంటి ఫ్రెండ్లీగా ఉండేటువంటి అది హెల్ప్ చేసింది ఇంటర్వ్యూలో అరే చేసే నువ్వా నాకు తెలియదు నువ్వు వస్తున్నాను ఎవరు అనుకున్న నేను అన్నాడు ఇక నిన్న ఇంటర్వ్యూ చేసేది ఏంది అని చేసిండు జాబ్ అట్లా దశ దశలలో ఎవరు ఒకరు నాకు హెల్ప్ చేస్తున్నారు మా ఫాదర్స్ చనిపోయినాక బహు దుఃఖం నేను అపోలో హాస్పిటల్ పనిచేస్తున్నాను దాని తర్వాత టూ థౌసండ్ వన్ లో నేను నాకు ఇక పోయింది ఇంట్రెస్ట్ మంచి మంచి జాబ్స్ ఇంట్రెస్ట్ పోయింది నేను కదా ఏమైనా దేవుని సేవ చేస్తుందా మనిషి అక్కడి ఎక్కడికి పోవాలన్నా తెలియదు అర్థమవుతుందా ఒక పెద్ద కాలేజీలో జాయిన్ అయినా కానీ ఆ కాలేజ్ చూడడానికి చాలా పెద్దదే కానీ అసలు అక్కడ నాకు ఒక్క క్షణం ఉండని మనసొప్పు తెలియదు బహు కష్టంతో ఆరు నెలలు పనిచేసిన ఆరు నెలలు పనిచేసినాక ఏం చేయాలా ప్రభావం ప్రార్థిస్తుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు ఇప్పుడు జాబ్ చేస్తున్న కంపెనీ నుంచి శివశివాని నుంచి దాని డైరెక్టర్ ఫోన్ చేసిండు డాక్టర్ ఎట్లున్నారు చాలా కాలం తర్వాత యాప్ కేస్తే మీకు ఫోన్ చేసిన చెప్పిండు ఆయన అరే ఈయనెందుకు ఫోన్ చేసిండు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు పరిచయం ఎప్పుడు ఆ రోజుల్లో విలేవు మొబైల్ ఫోన్స్ ల్యాండ్ లైన్ కి వచ్చింది ఫోన్ ఇంత పొద్దున్నే ఈయన ఎందుకు ఫోన్ చేసినట్టే ఒకసారి వస్తారా మిమ్మల్ని కలవాలని ఆశ మేము మిమ్మల్ని కలను ఆశపడుతున్నాం అంటే చాలా దూరం అది ఆర్టీసీ క్రాస్ చూడడం చాలా దూరం పోవాలా పోయినాం పోయినాక కలిసినాం కలిసినాక రోజే ఎవరో ఎవరికో వీడుకోలు చెప్తున్నారు ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్న ఒక వ్యక్తి ఆయనకి వీడుకోలు చెప్తున్నారు అక్కడ కూర్చోబెట్టి నన్ను కూడా సైలెంట్ గుర్చున్న దాని తర్వాత అందరూ వెళ్ళిపో మాట్లాడి మీకు మీకు కొంచెం ఫ్రీ టైం ఉంటే నాతో పాటు వస్తారని తీసుకొని క్లాస్కి తీసుకుపోయిడు క్లాస్లో తీసుకపోయి అక్కడికి వచ్చి కొంతసేపు మా స్టూడెంట్స్తో మాట్లాడండి అన్నాడు అసలు నాకు చెప్పం కూడా చెప్పలే ఏం మాట్లాడాలన్నా డైరెక్ట్ తీసుకపోయి స్టేజ్ మిల్ల పెట్టాడు మాట్లాడాను సరే టీచింగ్ జాబ్లు ఉన్నాం కాబట్టి ఏమైనా మాట్లాడతాం ఏ టాపిక్ అయినా తీసుకొని మాట్లాడతాం అసలు ఈ వాక్యం కూడా సిద్ధపడలే చెప్తున్నా నేను ఇప్పుడు చెప్తున్న వాక్యం అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ ఫిలల్ స్టూడెంట్స్ ప్రశ్నలు వాళ్ళకి జవాబులు ఇవ్వడం దాని అంత అయిపోయినాక అందరూ వెళ్ళిపోయాక కిందికి వచ్చినాక ఇట్లా మేము ఒక జాబ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాం మీకు ఇష్టం జాయిన్ అవుతారా అన్నాడు నేనేమో ఆల్రెడీ అక్కడికి వెళ్ళి విడిచిపెట్టి వచ్చినా నేను అనేది ఏంటంటే ప్రతి దశలో దేవుడు ఎవరినో ఒకరిని మన కొరకు పెడతా ఉంటాడు ఇది మీరు నమ్మాలా వాళ్ళ అన్యులు రక్షింపబడ్డ విశ్వాసులు కావచ్చు కాబట్టి మనం అందరితోని మంచిగా ఉండడం నేర్చుకోవాలా ముఖ్యంగా అనిలతో ఈ విధానం నేర్చుకోవాలా ఏవో ఒకరు కనిపెట్టుకోవడం అంటే ఉత్తగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా కూర్చొని హలలియ పాటలు పాడుకుంటే సరిపోదు నీ ప్రయత్నాలు కూడా నువ్వు చేయాలా ఏ పోతున్నా ప్రవ్వా ఈ దినం నేను బయలుదేరుతున్నాను ప్రవ్వ నాకు ఆ యొక్క సహాయకులు ఎవరో వారిని నాకు వారు వారితో నేను కలుసుకున్నలాగానే నాకు అవకాశం ఈ ప్రవ్వ గుర్తించలాగానే సేపాడు ఫస్ట్ పాయింట్ గుర్తించలాగానే సరిపడు ఇప్పుడు హన్నాకి ఎవరు అక్కడ సహాయకులు ఎలి ఎలి గురించి మనం కొంచెం తక్కువ కూడా మాట్లాడతాం కానీ ఆ కాలంలో ఆ టైంలో హన్నాకి ఆయననే సహాయకుడు మార్గదర్శి మార్గదర్శి కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శిని దేవుడు ఏర్పరిస్తాడు విధానం అది కాబట్టి మనం అందరితో బహు జాగ్రత్తగా ఉండాల అందరితో మంచి ఉండడం నేర్చుకోవాలా మనం ఎవరితో ఇప్పుడు పక్కింటి ఎవరు తెలుసు పక్కింటి వాడే ఒక సమయంలో నేను ఆదుకుంటాడేమో వాటి దాన్ని కొట్లాడితే అది విధానం కాదనట్టు కాబట్టి ఏహో కొరకు కనిపెట్టుకోవడం అనేది ఫస్ట్ పాయింట్ ఎట్లా కనిపెట్టుకోవాలో చివరిగా ప్రార్థనా పూర్వకంగా ఆయన మీద ఆధారపడడం వాక్యం ధ్యానించడమే కదా ఆధారపడడం అంటే అర్థమైంది ఆయన వాగ్దానాల మీద నేను నమ్ముకోవడమే కదా ఆయన వాగ్దానాల మీద జీవించడమే కదా దేవుని నమ్ముకోవడం ఆయన కొరకు కనిపెట్టుకోవడం అంటే ఆయన స్వరం వినడం కొరికే కదా కాబట్టి ఆయన నమ్మదగిన వాడు ముఖ్యంగా చివరిగా నేను చెప్పే పాయింట్ అక్కడ ఏంటంటే ఆయన కొడుకు కనిపెట్టుకోవడం అంటే దేవుని సమయం ఎప్పుడు అనేది నేర్చుకోవాలా ఆయన టైమింగ్ ఎప్పుడు అనేది మనం గమనించాలా ఆయన టైం వచ్చినప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు నీ భవిష్యత్తుని నీకు రావాల్సిన మేళ్ళని ఎవ్వరు ఆపలేరు ఎటువంటి వాడు ఆపలేడు అని ఒక విషయం అర్థం చేసుకుని మీకు చెప్పాలనుకుంటున్నాను జీవితంలో కొన్ని మేళ్ళు ఎందుకు ఆగిపోతాయి అనేది మీకు తెలుసు స్వయంకృత అపరాధం అని కూడా తెలుసు చేయాల్సిన ప్రయత్నాలు చేయకుండా విడిచిపెట్టిన అవకాశాలు కూడా ఉన్నాయి మంచి చేతికి వచ్చే టైంలో దాన్ని విడిచిపెట్టిన అవకాశాలు ఉన్నాయి నిర్లక్ష్యమైన జీవితం ధర పోగొట్టుకుని ఉన్నాయి కొంతమంది పరీక్ష పరీక్షకి లేటుగా పోయి పరీక్ష పోగొట్టుకునే కేసులు ఉన్నాయి కొంతమంది హాల్ టికెట్స్ పోగొట్టుకునే కేసులు ఉన్నాయి అన్ని చూసినా కాబట్టి చెప్తున్నా కేసెస్ కొంతమంది ఎగ్జామినేషన్ సెంటరే దొరకలేదు అడ్రస్ అనేసి వాపస్ ఇంటి వెనక కేసులు కూడా ఉన్నాయి హైదరాబాద్ దాంట్లో భయంకరంగా తయారైపోయింది ఎక్కడుందో అడ్రస్ తెలియదు సార్ ఇంకా మన నాలోటడితే మరీ కష్టం అది గూగుల్ మ్యాప్ అర్థమే కాదు అది ఎక్కడ తీసుకుపోతుంది అర్థం కాదు ఈ రోజు కూడా మేమున్న ఇల్లు ఆ గూగుల్ మ్యాప్ లో పెడితే ఇల్లు గేట్ ఇట్టుంటే అది ఇంటి వెనకలా చూపిస్తుంది వాడు అక్కడ వెయిట్ చేస్తుంటాడు కారోడు ఎక్కడున్నా అంటే ఇంటి ముందే ఉన్నట్టాడు ఇంటి ముందే అక్కడ కనిపించాడు కదా అదో భయంకరంగా ఉంది కదా పరిస్థితులు సరే టెక్నాలజీ అభివృద్ధి పొందుతుంది అనుకుందాం అదే నమ్మకం కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకోవడం అనేది బహు ప్రాముఖ్యమైంది తర్వాత రెండవది ఏంటంటే ఆయన కొరకు కనిపెట్టుకునేవాడు ఏ రీతి ఉంటాడంట నూతన బలము ఇది పాతది కాదు ఇది పాతది కాదు నూతన బలం అంటే ఇంతకు ముందు లేని బలం నీకు వస్తుంది అది పాయింట్ అక్కడ చెప్తున్నాడు ఇంతకు ముందు లేని స్ట్రెంగ్త్ నీకు ఇప్పుడు రాబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఎట్లా ప్రార్థనా పూర్వకంగా వాక్యపరంగా మోకాళ్ళ మీద నేను చెప్తున్నా కదా మీరు మోకాళ్ళ మీద లేనంత వరకు ఆయన నుంచి ఏమి కోరుకోకండి అడగకండి నేను చెప్తున్నా అంటే కొంచెం కఠినంగా చెప్తున్నాను అనుకోండి మోకాళ్ళ మీద లేకుండా ఏం అడగద్దు ఐ వేస్ట్ అన్నట్టు ఎందుకంటే మనకు తెలిసి సీక్రెట్ ఎందుకు మోకాళ్ళ మీద ఉండాలా అది యుద్ధం అనేది తెలుసు మనం నేను నుంచి వచ్చే మాట యుద్ధము ప్రార్థన అనేది ఒక యుద్ధం నీ నోట నుంచి నువ్వు ఏదైనా మాట్ మాట్లాడుతున్నావంటే అది సైతాన్ని పోయి కొడుతుంది ఆ వాక్యం అది అగ్ని కదా వాక్యము అగ్ని కాబట్టి ఆ అగ్ని పోయి వాడిని కొడుతుంది మరి నీ నోటి నుంచి అటువంటి అగ్ని రావాల్సింది పోయి ఏమొస్తుంది ముఖ్యంగా నేను చెప్తా ఉంటాను భాషల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడు నువ్వు భాషలలో ప్రార్థన చేస్తే అది యుద్ధం అర్థమవుతుందా ఎందుకంటే అది నీకు అర్థం కాదు ఆ భాష ఏదో ఆ లోకపు దురాత్మల సమూహంలో మాట్లాడే భాష నువ్వు వాడిని గతిస్తున్నావు ఆ భాషలో వాడు వీడికి అధికారం ఎవడిచ్చిండి నా మీద ఈ వీడికి ఎట్లా వచ్చి భాష ఈ భాష నా మీద ఎట్లా అధికారం ఉచ్చరిస్తున్నాడు అంటే దేవుని మీద కలిగింది దేవుని వల్ల కలిగింది కాబట్టి అవి వింటే ఇది మనకి ఎక్కడ తెలియదు ఎందుకంటే బైబిల్కి ఆధారం లేదు బైబిల్ ఏముందంటే రకరకాల భాషలు ఉన్నాయి అన్య భాషలను ఉన్నాయి భాషల్లో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతూ ఉంది కానీ డైవర్స్టాంగ్స్ ఉంది కాబట్టి మనకు తెలుసు ఆ రీతిగా నువ్వు మాట్లాడడం వలన దృష్టిని నువ్వు దృష్టిని నువ్వు ఎదిరిస్తున్నావు ఆ రూపకంగా వాడికి అందుకే ఇష్టం ఉండదు నీ గమనించండి భాషలలో ప్రార్థిస్తే వాడికి ఇష్టం ఉండదు నువ్వు భాషల్లో ప్రార్థిస్తే మనుషులకు కూడా ఇష్టం ఉండదు ఇప్పుడు కంటిన్యూస్ గా నేను భాషలో మీ తను మాట్లాడాను అనుకోండి మీ పరిస్థితి ఏంది హలల్లు హల్యూయా అనుకుంటా బాడీ లెఫస్ గర బిరిష లిబస్క నిధి గరిష మహల్ నిధర నీ పరిస్థితి ఏం చెప్పి ఇప్పుడు నీకేమర్థమైంది చెప్పు ఏం అర్థం కాదు కానీ మీకు తెలియదు మీ ఆత్మలకు అర్థమవుతుంది నేను ఏమన్నాను అర్థమవుతుందా నేను మీ ఆత్మలతో మాట్లాడుతున్నాను అనేది మీరు తెలుసుకోవాలా అట్లనే సైతాన్ శక్తులతో మాట్లాడుతూ అవి కూడా మాట్లాడితే కొన్నిసార్లు మనుషుల దూరి భాషలలో అప్పుడు దాన్ని నేను గద్దిస్తున్నాను వాడికి వాడికి తెలుసు నేను మాట్లాడుతున్న భాష మన నాకు వాడు మాట్లాడుతుంది అర్థం కాదు కానీ నా ఆత్మకు వాడిని తెలుసు వాడు ఏం మాట్లాడుతున్నాడో అప్పుడు నేను గద్దించినప్పుడు అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంటది కాబట్టి వీడికి ఓడిచ్చిన అధికారం అని అవి తెలుస్తాయి ఎందుకంటే అక్కడికి వెళ్ళి దిగొచ్చినాయి కాబట్టి దురత్వము తెలుసు వాక్యం కాబట్టి నూతన బలము నీకు బహు ప్రాముఖ్యమైంది మీకు తెలుసు నూతన బలం ఎప్పుడొస్తుంది పాత బలం పోతేనే పాత బలము నీ సొంత తలంపులతో నచ్చిన బలం నువ్వు చింపుకు మీద తెచ్చుకున్న బలం అది బాగా తిని తెచ్చుకునే బలం నూతన బలం ఎప్పుడొస్తుంది తెలుసా కేవలం పరిశుధాత్మ పొందుకున్నప్పుడే ఈ పాయింట్ మీకు అర్థం కావాలా నూతనమైనది పాతది ఘటించిన సమస్తం కొత్త అయింది నూతన బలము కేవలం పరిశుధాత్మ అభిషేకం ద్వారానే అర్థమవుతుందా కేవలము పరిశుదాత్మ అభిషేకం ద్వారానే నూతన బలం అన్న మనము ఇక్కడ గరి తర్వాత చూడండి ఇప్పుడు నాలుగో పాయింట్ మూడో పాయింట్ వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలా పక్షిరాజు వలే వారు పైకి ఎగురుదురు పర్లేదు ఎవరు మైక్రోఫోన్ ఆన్ ఉంటే అట్లా వినిపిస్తాయి ఎవరి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే ఆయన కొరకు కనిపెట్టుకోవడం నూతన బలం పొందుకోవడం పొందుకున్నాక నువ్వు పక్షిరాజు అవుతావు ఇప్పుడు నువ్వు మనిషివేస్తా లేదు ఎగురలేవు పాయింట్ ఏంటంటే నూతన బలం రాకపోతే నువ్వు ఎగరలేవు పక్షిరాజు అంటే మీకు తెలుసు కదా ఈగిల్ దానికి ఉన్నంత శక్తి దేనికి లేదు కొన్ని కొన్నిసార్లు మీకు గుర్తుందో లేదో గతంలో నేను చెప్పేటండి దాని గురించి ఎక్కువ పక్షిరాజు గురించి లక్ష నలభై మందికి సాదృశ్యం పక్షిరాజు అర్థమవుతుందా ఎందుకంటే మనం చూసినాం చాలాసార్లు ఆ పన్నెండవ అధ్యాయంలో ఆ స్త్రీకి దేవుడు రెక్కలు ఇచ్చేడు ఎందుకు ఎగిరిపోవడానికి తప్పించుకోవడానికి శ్రమల నుంచి తప్పించుకోవడం సైతాన్నించి తప్పించుకోవడం కొరకు వాడి కుయికల నుంచి తప్పించుకోవడం కొరకు వాడు పెట్టే శ్రమలు శోధల నుంచి తప్పించుకోవడం కొరకు దేవునికి రెక్కలు ఇస్తాడు మళ్ళీ నువ్వు ఎగరాలా అంతవరకు ఆమె చూసింది ప్రసవే ప్రసవేదనలు పడుతుంది దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడింది దేవుడు ఆమెని సైతానికి దొరకనీయకుండా రెక్కలిచ్చిండు పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు కలిగి ఆమె అరణ్యంలోనికి వెళ్ళిపోయింది ఈది అరణ్యం ఈ లోకం ఇది అరణ్యం అందుకే ఈ అరణ్యంలో ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉండదు అర్థమవుతుందా అరణ్యంలో ఎవడు ఏది సాధించుకోడు ఏమి సంపాదించుకోడు అరణ్యంలో వెళ్ళిపోతేనే ఉంటారు సరే ఇట్లా నివాసాలు కట్టుకొని ఉండడం అనేది సెకండరీ ఆత్మీయ దిష్టిలో అర్థం చేసుకోవాలి ఇది అరణ్యం ఇల్లుంటుంది కుటుంబీకుల కొరకు ఇల్లు అవసరమే కానీ నీ మనసు మటుకు ఆయన నీ మనసు వేరే ఇంటి మీద ఉంటది తెలుసు వేరే ఇల్లు ఎక్కడ ఉందో అనేకమైన నివాసంలో గలవన్నాడు అక్కడ పరలోకంలో నీ మనసు అక్కడ ఉంటుంది ఇది అరణ్యం ఇది కాబట్టి పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఇది నేను అనేక పర్యాలు చెప్పాలని ఆశపడుతుంటాం కానీ నేను ఎప్పుడు రిలీజ్ చేయలేదు అది దాన్ని ఈ పక్షిరాజు ఎట్లా అంటే వాటి కాళ్ళు కదా రెండు పక్ష రెండు కాళ్ళు దాంట్లో ఉన్నంత శక్తి సింహాలకు కూడా ఉంటుందంట అది పట్టుకుందంటే కొండ గొర్రెలు మేకలు అన్నిటి తీసుకుని వెళ్ళిపోతుంది అంత అంత స్ట్రాంగ్ ఉంటాయి వాటి జింకలు అని తీసుకుపోతాయి తర్వాత సరే ఇంకా ఇంకా మీకు ఎక్కడ వరకు తీసుకపోలే చెప్తున్న పాయింట్ అర్థం చేసుకోండి పక్షిరాజు కాళ్ళు ఎట్లుంటాయంట తెలుసా అట్లా దేవుడు తయారు చేసిండి వాటిని ఆ వాటికి చాలా షార్ప్ ఉంటాయి వాటి క్లాస్ క్లాస్ అంటారు వాటి గోర్లు అంటారు కదా ఆ పాముని ఇట్లా కుచ్చి పట్టుకుంటుందంట అంతే ఇంకా ఇంకా పాము ఏమి చేయలేదంట తర్వాత మీకు ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే పక్షిరాజుకి పాముకి పడదు అర్థమైందా ఆత్మయస్థితులు అర్థం చేసుకోండి పాము అంత పవర్ఫుల్ జీవి ఈ లోకంలో ఏది లేదు రెండే జీవులు రెండే జీవులు చాలా పవర్ఫుల్ జీవులను ఒకసారి రిలీజ్ చేసి వదిలేసిన ఒకటి ఏంటంటే దేవుని హస్తాల చేత సృష్టించబడ్డ జీవులు అన్ని పవర్ఫులే దేవుని మాట చేత సృష్టించబడ్డవి కావు అర్థమవుతుందా దేవుని హస్తల చేత సృష్టించబడ్డాయి అన్ని పవర్ఫులే అంటే ఆయన చేతులతో తయారు చేసినాయి మనిషిని మటితో తయారు చేసిండు సర్పాన్ని కూడా తన చేతులతో తయారు చేసిన నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు ఎవరు చెప్పగలరు చెప్పండి యోగ గ్రంథంలో చూడండి యోగ గ్రంథంలో అలా యోగ ఫార్టీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు ఉంటుంది సార్ చెప్తాను చూడండి యోబు ఇరవై అధ్యాయం చూడండి ఎక్కడ రాసుకోండి యోగు గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడు ఇరవై ఆరు ఇప్పుడు వచ్చిందా అది వాక్యం మళ్ళా చదివారు ఆ లాస్ట్ది ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచను పొడిచనుందా ఎంత ఉందా ఇంగ్లీష్ తెలుగుకి ఎంత తేడా ఉంటే చూడండి అందుకే నేను అనేక పర్యాలు మీకు చెప్తా ఉంటాను తెలుగు క్రైస్తవులకి కొన్ని వాగ్దనాలు పోయినాయి అని ఫామ్ చేయడం తన హస్తాలతో చేసిన ఉంది ఇంగ్లీష్లో సర్పాన్ని తన హస్తాలతో సృష్టించిండనుంది అక్కడ ఉందా లేదా తెలుగు ఇంగ్లీష్లో హిస్ హ్యాండ్ హ్యాత్ ఫార్మ్ దూక్డ్ సర్పెంట్ హిస్ హ్యాండ్ హిస్ హ్యాండ్ చెయ్యి his hand form the crook the serpent sarpaanni translation la rasakondi job 24 6th adhyayam 13th vashanam english bible lo undi king james version lo telugu lo atla ledu kada podichena nundi ante aa tarjuma lo vaallu aa dani tarjuma chestappudu aa hebrew bhasha nunchi tarjuma chestappudu ekkado mistake jarigindi aa mottarike baavu maaripen atlena inkoka vaakiyanni meeku chupisthanu chudandi అది అది పోగొట్టుకుంది క్రైస్తవ జీవితం ఈ రోజు వరకు అంటే కనీసం ఒక నాలుగు సంవత్సరాలు ఆ వాగ్దానము పోగొట్టుకున్నారు ఏందో వాగ్దానం ఒక్క నిష్టి నేను చూపిస్తుంది యశా గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఏడవ అందుకే నేను మీకు మీకు నేను ఆ విషయం చెప్పాలనుకుంటున్నా మీరు స్లోగా ఇంగ్లీష్ బైబుల్ చదవడం నేర్చుకోవాలా అర్థమవుతుందా లేకపోతే కొన్ని వాగ్దానాలు మీరు పోగొట్టుకుంటున్నారు అవి బోగర్కోవడం వల్ల మీ చిత్ర రావాల్సిన మేళ్లు రావు అర్థమవుతుందా ఇప్పుడు చదవండి ఎవరన్నా ఆ దినంనా నీ భుజం మీద నుండి అతని బరువు తీసి వేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టి వేయబడును నీవు వలసినందున ఆ కాడి విడగొట్టబడను ఎంత తేడా తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత తేడా తెలుసా ఇంగ్లీష్లో ఏముందంటే నీ మీద ఉన్న అభిషేకము నీ కాడిని విరగొడుతుందంట ఎంత తేడా చాలా డిఫరెన్స్ ఉంది నీ మీద ఉన్న అభిషేకము నీ బా నీ భారాలని నీ కాడిని విరగొడుతుందంట అంటే నీకు ఏ అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి నీకు భారంగా ఏమున్నాయో అవన్నీ విడిచిపెడతాయి అభిషేకం అందుకు అవసరం పరిశుధాత్మ అందుకు అవసరం అంటే ఎట్టుంటుంది ఇప్పుడు నీ కష్టాల నుంచి నీకు విడుదల కావాలంటే అభిషేకం కావాలంటే వాక్యం నీ సమస్యల నుంచి నువ్వు విడుదల కావాలంటే నీకు అభిషేకం కావాలంటే వాక్యం నువ్వేమో కొత్త స్థానము ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటా కూర్చున్నావు కానీ అభిషేకం వరకు ప్రయాసపడతలేదు అనోయిన్ యో బ్రేక్ ద యోక్ అని ఎంత తేటగా the yoke shall be destroyed ante nee meeda unna kaadi viragottabadtadanta kevalamu abisheka aa ah, nashtamate shaswathanga adi nee nunchi torligipothadannatu ante abisheekaaniki anta power undantundi vaakyam andike udayam lesenduku kandase prarthan cheyamantaru cheppat -ja kottaga abishekam nuvu nutanamen abishekam neeku <tell> appudu neeku inga nee meedunna aa yaka baaramu nee kaadi shasathanga nashimpa cheyabadtadi adocheyantha varuku nuvu booyaka tappadu అంటే ఎట్లుంటుంది నువ్వు అభిషేకం పొందేంత వరకు నీ మీద కాడి అట్లనే ఉంటుందంటే నీకు మంచిగా ఉంటుందా ఇట్లా చెప్పలేరు చర్చ స్థాల్లో ఎందుకు చెప్పలేరు అంటే తెలుగులో లేదు అది తెలుగు బైబుల్ తర్జుమాలో ఇటువంటి లేవు ఇప్పుడు నేను రెండు చూపించిన మీకు అట్లా ఇంకా చాలా చూపిస్తా కూడా గతంలో ఈరోజు రెండే చూస్తున్నాం గతంలో ఎన్నో చూపించినాం ఎందుకంటే నేను ముందు ఇంగ్లీష్లో చదువుతా తర్వాత తెలుగులో చదువుతా మీరు తెలుగులో చదివి వెళ్ళిపోతారు స్టేజ్ మీదకి నేను ఇంగ్లీష్ చదివాాక వీళ్ళకి తెలుగులో చెప్పాలి కదా అని తెలుగులో చూస్తా ఎందుకంటే ఆ పదాలు రావుగా తెలుగు పదాలు నాకు స్టేజ్ మీద ఇంగ్లీష్లో అయితే చక్క చక్క చెప్పేసుకొని పోవచ్చు నేను కానీ తెలుగులో చెప్పాలా ప్రజలకి కాబట్టి ఇంగ్లీష్ చదివినాక తెలుగుకి అప్పుడు నాకు డిస్టర్బ్ అయితే అరే నేను ఇంగ్లీష్లో చదివితే ఒక రీతిగా ఉంది తెలుగులో చదివితే ఇంకో రీతిగా ఉంది అర్థమవుతుందా ఇంగ్లీష్లో చదవడం నేర్చుకోండి లేకుంటే ఎన్నో వాదనలు పోగొట్టుకుంటారు ఇప్పటికి పోగొట్టుకున్నారు మీరు చాలా కష్టంగా చెప్పడం ఎన్నో పోగొట్టుకోరు ద అనాయింటింగ్ విల్ డిస్ట్రాయ్ ద యోక్ అంతే నేను నేర్చుకునే రోజు ఇక నా లైఫ్లోకి వెళ్ళిపోదు ఎషయా పదవ అధ్యాయము ఇరవై ఏడవ తెలుగులో ఉన్న తెలుగులో ఉన్నది ఇంగ్లీష్ లేదు ఇంగ్లీష్ ఉన్నది తెలుగులో లేదు లేదు అంతే ఇక్కడ చాలా తేటగా ఉంది థర్టీ టూ థర్టీ టూ కాదు మన ప్రభుత్వ ప్రతి ప్రతి దాని ఉన్నాడు అవును ఆయన ఊపిరి చేత గది ఇవంతా తయారైంది ఆయన నోటి మాట ద్వారా తయారైంది కాబట్టి ప్రతి ఆయన మాట ఉంది ప్రతి అట్లా రాయలేదు ఇప్పుడు నువ్వు అది పోయి స్టేజ్ మీద అట్లా చదివినావనుకో వాళ్ళు పాస్టర్స్ ఏమంటారు తెలుసా నువ్వేందుకు కొత్త పదం కల్పించినావి ఇక్కడ స్టేజ్ మీద అంట అందుకే మనం కూడా ఏం చేస్తామంటే ఆయన కనిపెట్టుకోవడం అంటే ఓర్పు సహనము నిరీక్షణ అవసరం కాల మనుషులని తాళాలా సహించాలా వారికి స్లోగా చెప్పాలి మనం నీ ఫిల్ప్ దాని కొరికే మన గ్రూప్ లో చాలా అవసరం మరి అంతే కదా చాలా అవసరం మరి మన జీవితాలలో అవును కాబట్టి ఇప్పుడు చూడండి అసలైన పాయింట్ నేను చెప్పడం ఇంకా రాలేదు ఒకటేమో నీవు ఆయన కొరకు కనిపెట్టుకోవడం నేర్చుకోవాలా నా భవిష్యత్ ఏంది ప్రవ్వా నా కెరియర్స్ ఏంది ప్రభ నా కుటుంబ పరిస్థితి ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది అనుమానమే వద్దు ఎందుకంటే ఆయన నీకు జీవం అనుగ్రహించిండు రక్షణ అనుగ్రహించిండు అభిషేకం అనుగ్రహించిండు కుటుంబం అనుగ్రహించిండు సమస్తాన్ని ఇంతవరకు అనుగ్రహించిండు అవి రాసుకోవాలా ఎక్కడ రాసుకోవాలా ఒక బోర్డు మీద రాసుకోవాలా దేవుడు పలాని రోజు నాకు ఇది ఇచ్చిండు పలాని రోజు నాకు అది ఇచ్చిండు అని సీరియల్ గా రాసుకొని ఎవ్రీ టైం దాన్ని చూసినప్పుడు నెక్స్ట్ ఏం రా ఏమి ఇవ్వబోతుండు డాష్ పెట్టుకోవాలి అక్కడ క్రైస్తవ జీవితము పాటించే జీవితం అని చెప్తా ఉంటాం మనం నువ్వు రాసుకోవాల బోర్డు మీద పాయింట్ నాకు పలాని తేదీ పలాని సంవత్సరం ఇది ఇచ్చిండు రక్షణ ఇచ్చిండు పలాని రోజు భాప్సం ఇచ్చిండు పలాన్ రోజు అభిషేకం ఇచ్చిండు పలా రోజు వివాహం జరిగింది పలాన్ రోజు పిల్లలు పుట్టిండు పలాన్ రోజు ఇల్లు ఇచ్చిండు పలాని రోజు కారు ఇచ్చిండు పలాన రోజు మోటార్ సైకిల్ ఇచ్చిండు పలాన్ రోజు ఇది ఇచ్చిండు నాకు రోగం వస్తే స్వసతి ఇచ్చిండు అని రాసుకొని రెండు మూడు లైన్స్ అట్లా వదిలేదు ఇప్పుడు నేను త్వరగా వీటిని ఫిల్ అప్ చేయాలా నేను కనిపెట్టుకున్నాను వాటి ఆయన ఏం చేయబోతున్నా నా జీవితంలో అక్కడ నేను ఫిల్ అప్ చేసుకుంటా అంటే నీ విశ్వాసం ఆ ఎంత సెల్స్ మీద ఉంది నేను ఎంత త్వరగా నింపాలా ఆయన ఏదో చేయబోతున్నా జీవితంలో అది చేయాలని నేను అక్కడ రెడీగా పెడతా పెన్సిల్ అట్లా తయారు చేస్తారు ఎవరన్నా సేవ క్రైస్తవ జీవితంలో ఎవడు చేయడు కానీ నువ్వు చేయాలా నువ్వు చేసి మనుషులకు పోయి చెప్తే వాళ్ళు పాటిస్తారు దాన్ని అప్పుడు వాళ్ళ వాళ్ళకు కూడా ఆశ్వాసం నెక్స్ట్ పాయింట్ నా జీవితంలో ఏం చేయబోతుండో అది నేను రాసుకుంటాను రాసుకోవడానికి రెడీగా ఉన్నాను అలా పేపర్ పెన్సిల్ ఎట్లా పెడతాను అన్నట్టు అయినా నమ్మదగిన వాడు అంటే అర్థం అదే కదా చెప్ తప్పక చేస్తాడు అనేది సరే అసలైన పాయింట్ నేను ఇప్పుడు వస్తున్నాను పక్షి మన సేవ జీవితంలో నిన్ను కావలివాణి లాగా పెట్టాడు దేవుడు కావలివాడు ఎవరంటే సింహం అని ఎన్నిసార్లు మీకు చూపించిన నేను బైబిల్లో మటపు గుండు బోధలో నేను చాలా సింహము అది కావలివాణి వారే తిరుగుతూ ఉంటుందంట సింహం కనిపెడతా ఉంటుందంట కనిపెడతా ఉంటుందంట శత్రువు రావడము చూసి అది మనుషులని హెచ్చరిస్తూ ఉంటుందంట శత్రువు వస్తుండని అరుస్తూ ఉంటుందంట కాబట్టి నీ నీ నీ సేవా విధానము భూమి మీద ఉంటే నువ్వు సింహం గాలిలో ఉంటే నువ్వు పక్షిరాజ్ ఈ పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాలా ఇది నీకు అర్థమైతే నీ సేవా పరిచర్య టోటల్లీ డిఫరెంట్ అవుతుంది భూమి మీద ఉంటే మీరు సింహం గర్జన చేయాలా గర్జించే సింహం అంటే వేరే మీకు తెలుసు పేతు పత్రికలో కానీ మనము గాండ్రించే సింహలం మనం గాంధ్రించడం అంటే సైతాను శక్తులు గజగజ వణుకుతాయి ఎందుకంటే వాడి ప్రపంచంలో లేదా ఆ జీవి అర్థమవుతుందా మన దగ్గర ఉంది ఈ లోకంలో కాబట్టి నిన్ను కొమ సింహము పిల్లలుగా తయారు చేసుకున్నాడు దేవుడు నువ్వు గాండ్రించడం నేర్చుకోవాలంటే నువ్వు నోట్లకెళ్ళి నీ ప్రార్థన వస్తే పెద్ద శబ్దంతో వస్తుంది ఇప్పుడు మనం చూస్తాం మన సిస్టర్స్లలో ముఖ్యంగా క్యాథరిన్ సిస్టర్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రవచిస్తే మీరు గమనించారు లేదా వాళ్ళు ఎంత అది సింహపు గర్జన మీకు తెల్లనే తెలదు మన దేవుడు కొదమ సింహం కాబట్టి ఆయన మారడం ఇదే యహోవాకు అనకముందు ఆయన ఆయన గర్జన వినిపిస్తా ఉంటుంది అప్పుడు మనం అందరం భయపడతామా లేదా చెప్పండి నేనైతే ఛాన్సాలు భయపడతా ఏం రాబోతుందో ఏం రాబోతుందో ఏం రాబోతుందో ఏం రాబోతుందో ప్రవచనం అని జాగ్రత్త కనిపెట్టుకుంటా ఆ రికార్డింగ్ చేయని నాకు వనుకుని అవుతుంటే ఒక్క పదం కూడా నేను పోగొట్టుకోవద్దు ఆ ప్రవచనం దేనికి సంబంధించింది తర్వాత నేను చెక్ చేసుకోవాల ప్రవహమ్మల్ని నాకు బయలుపరిచింది పలాని సిస్టర్ బయలుపరిచింది కరెక్ట్గా ఉందా లేదా నన్ను నేను సరి చేసుకోవాలా లేకపోతే నేను అబద్ధ నేను అబద్ధ ప్రవక్తను అవుతాను అబద్ధ బోధకుని అవుతాను చెక్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అందుకే భయము వనుకుడు పరిశుద్ధత మనకు చాలా ప్రాముఖ్యమైన సేవా జీవితంలో లేకపోతే స్టేజే ఎక్కద్దు నీ నోటిని నేను అదుపులో పెట్టుకున్నప్పుడు నీ హృదయని నేను అదుపులో పెట్టుకున్నప్పుడు స్టేజ్ ఎక్కని ఎక్కద్దు నేను చెప్తా చాలా మంది కింద కూర్చడం బెస్ట్ ఏం నాకు కింద కూచాలని చాలా ఇష్టం సరి చేసుకో చాలా మంచి అవకాశం ఉంటుంది ఎవరన్నా చెప్తుంటే విని సరి చేసుకోవచ్చు నేను ఎందుకంటే అది అరుదు ఈ రోజునలో సేవకులకి వాడు ఎప్పుడు స్టేజ్ మీద ఉంటాడు కింద కూర్చలేడు కానీ ఇది చూడండి పక్షి అంటే లక్ష మంది ఎప్పుడు పైకి ఎగురుతూ ఉంటారు ఈ విషయం ప్రగాఢ గ్రంథం ఎప్పుడు పైకి ఎగురుతూ ఉంటారు వాళ్ళు అర్థమవుతుందా సరే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా భూమి మీద ఎన్ని జీవులు ఉన్నాయో వాటి అన్నింటిలోకి పవర్ఫుల్ సర్పమే అన్నాడు అనడం లేదా చెప్పండి బహు కుయుక్తి అది అన్నిటికంటే ఎందుకో తెలుసా ఆయన చేతులతో తయారు చేసిండు కాబట్టి పవర్ ఉంటుంది దానికి ఆయన చేతులతో తయారు చేసిడు కూడా దానికి పవర్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ ఫెలో నువ్వే అందుకే సృష్టి మీద నీకు అధికారం ఇచ్చండి ఈ సృష్టిని మీరు వేలండి ఆయన అధికారం ఇచ్చండు ఆదావలకి రెండే జీవులకి పవర్ సర్పానికి నీకు సర్పం కూడా తెలుసు వీడు నాకు కాంపిటీటర్ ఫ్యూచర్ లో అందుకే వేసిండు ఏదైనా తోటలో అర్థమవుతుందా అందుకేసి వాడు కాడు వాడి పాయిజన్ లో ఉంది పవర్ నీ పవర్ ఎక్కడుంది నోట్లో నీ నోట్లో ఉందంటే నోరు మూసుకోవద్దు నోరు మూసుకోవద్దు ప్రార్థనలో గట్టిగా ప్రార్థన చేయండి వాడి నిద్ర మేల్కున్నా పట్టించుకోవద్దు ఏం పొద్దున్నే సత్తాయిస్తున్నావు అన్నా పట్టించుకోవద్దు ప్రార్థన చేసుకోండి వాడి మంచి కొరికే నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాడు తెలియదు అర్థమవుతుందా కాబట్టి నీ నోటి మాట లో ఉంది నీ నాలుకలో ఉంది నీ జీవము మరణము దాని వశం కాబట్టి మీరు జీవించాలనుకుంటున్నారా నోటితో మాట్లాడండి కాలం విడిచిపెట్టాలనుకుంటున్నారా మాట్లాడుకోండి ప్రవ్వా ఇంకా చాలు ప్రవ్వ అంటే ఆ నేను చెప్తున్నా నిజంగా అందుకే అనొద్దు ఎంత కాలము ఆయన నిన్ను ఈ లోకంలో పెడితే అంతకాలం సేవ చేయండి అన్నిలాగా జీవించకండి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అనేది వాళ్ళ జీవితం ఏమి ధరించుమా అది మన లైఫ్ కానే కాదు షాప్కి పోతే అన్ని కూడా అనిపిస్తుంది పిల్లలకి అందుకే నేను మా మా బాబు మా బాబు చిన్నగున్నప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు అక్కడన్ని బొమ్మలు కనిపించినప్పుడు ఇట్లా కళ్ళ మీద ఇట్ల నడిపించుకుని తీసుకో పెట్టండి కళ్ళు మూసి అటు దిగు చూపించకుండా అది మా పాప అక్కడ పోయినప్పుడు చెప్పింది అమెరికాలో నువ్వు ఇట్లా చేసేటండి చిన్నప్పుడు బాబుకి నాకు గుర్తే లేదు తను చెప్తుంది ఎగ్జిబిషన్ పోయినాం అనుకో ఎగ్జిబిషన్ పోయినప్పుడు ఇవి కొందాం ప్రతిదీ గొందాం ఇవన్నీ కొనుక్కుంటే మనకి ఇంట్లో పండుకొని స్థలం ఎక్కడుంటుంది అని నేను అంటే అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంట్లో స్థలం ఎక్కడుంటుంది వాళ్ళకి అర్థం కాదు చిన్నప్పుడు సో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కండ్లు మూసుకొని అట్లా లాక్కొని పోవడం ఎందుకంటే ఈ కండ్లు అంతా డేంజర్ అన్నట్టు ఏమంటాడు కరెక్టే కానీ అవ్వ అది చూసినాకనే కదా తినాలనిపించింది చూడకొని రమేమైతే ఏవైనా కనిపిస్తుంది ఈ లోకంలో అన్ని మంచి కనిపిస్తాయి కానీ అంత మోసమే ఎందుకంటే ఇది శితమైందని మనకు తెలుసు అందుకే దేని మీద వ్యామోహం పెట్టుకోదు అన్నాడు బైబిల్లా దేని మీద వ్యామోహం పెట్టుకోదు ఆయన మీద కనిపెట్టుకుందాము పక్షిరాజు యవనం వల్లే మనం రెక్కలు చాపి ఎగరం నేర్చుకోవాలా ఈ ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నానంటే నువ్వు భూమి మీద ఉన్నంత వరకు సైతాను వాడు పవర్ఫుల్ అని తెలుసు నువ్వు కూడా పవర్ఫుల్ అని వాళ్ళు కూడా తెలుసు అందుకే నిన్ను చూసి దూరం వెళ్ళిపోతుంటాయి వీడు ఎక్కడ నన్ను చనిపేస్తాను అనేసి సర్పం పాములు భయపడతాయి మనిషిని చూస్తే పరిగెత్తిపోతాయి ను దాని వెంట బట్టి దాన్ని చంపేస్తావు దాని తెలుసు వీడు నాకంటే పవర్ఫుల్ అని అయితే భూ జంతులలో అది చాలా పవర్ఫుల్ అది ఏ స్లో చెప్పిండు భూ చాలా పవర్ఫుల్ నేను ఎన్ని వీడియోస్ చూస్తున్నావు ఈ నాగుం పామే కానీ రెండే పాములు బహు పాయిజనస్ పాములు ఈ సృష్టిలో ఒకటేమో నాగుం పాము ఇంకో దాన్ని కోపరాటర్ ఇంగ్లీష్ లో ఇంకొక ఇవి పాయిజనస్ దీని వీటి అన్నిటికంటే మరీ పాయిజనర్స్ ఆఫ్రికాలో ఉంటుంది దాని పేరు బ్లాక్ మాంబా అంటారు అది కాటేసిందంటే జస్ట్ కొన్ని సెకండ్స్ అనే ఎగిరిపోతారు మనుషులు అంతా పవర్ఫుల్ నల్లగుంటుంది లోపలంతా నల్లగుంటుంది దాన్ని అది నోరు తెసుకొని ఉంటుంది నల్లగుందని జీవులు వస్తే తినేస్తుంది దాని నేచర్ అది అయితే సింహాలు ఎన్నో చనిపోతాయి దాని కాటుకి మీరు యూట్యూబ్లో ఎప్పుడన్నా చూడండి సింహాలు ఎన్ని చనిపోతాయో మళ్ళీ సింహం అన్నిటికంటే పవర్ఫుల్ కదా దాన్ని కూడా కింద పడేస్తుంది ఇది అంత కాదండి దీని విషం చెప్తున్నాను నేను సర్పము యొక్క విషము ఎంత డేంజరస్ అని చెప్తున్నారు ఆత్మీయ స్థితులు కూడా అంతే ఎవరు చెప్పారు చెప్పండి ఫలాని వ్యక్తి నోరు సర్పపు విషము వంటిదని ఉంది బైబిల్లా చాలు చాలు ఇంకా చాలు నీకు అర్థమైపోయింది చాలు నువ్వు గుర్తు ఫలాని వ్యక్తి నోట్ నోట్ల నుంచి నాలుక క్రింద విషం ఉంటుంది కాబట్టి నీకు తెలుసు ఆ మనిషి ఎవరు కదా జాల స్త్రీ అని ఉంది మీకు తెలుసు అది ఇంకా నేను డైరెక్ట్ గా చెప్పనవసరం లేదు మీకు ఇంకా మీకు వాక్యాలు తెలుసు జస్ట్ నేను కనెక్ట్ చేస్తున్నా అంతే కాబట్టి ఈ విషం ఎంత డేంజరస్ అంటే ఆ కాటు నీ మీద పడిందంటే నీ జీవితం ఫినిష్ చాలా మంది పాసనం పడగొట్టింది విషం నేను చూసాను నా లైఫ్లో ఎంతమంది పాసిటివ్ స్పోయి మంచి విశ్వాసులు ఎంత కష్టపడి ప్రయాసపడి శ్రమపడి ఎంతో సంఘాలు స్థాపించిన వాళ్ళు లాస్ట్కి పోగొట్టుకున్నారు ఆ విషయం తగిలి అందుకు బహు దూరంగా ఉండాలి ఆ సేవలో అందుకే బ్రదర్స్ ఇస్తే ఎప్పుడు హెచ్చరిక ఇస్తుంట కలిసి పోవద్దు సెపరేట్గా ఉండండి ఇద్దరిద్దరు పోవాలా ఒక్కరు ఎప్పుడు పోవద్దు పలాని ఫ్యామిలీ ప్రేయర్ గెలిస్తే ఒక్కరు పోవద్దు అని అన్ని హెచ్చరిస్తాను ఎందుకంటే అది డేంజరస్ పాయిజన్ నీ లైఫ్ మొత్తం చేయగొడుతుంది అది అర్థమవుతుందా ఆ పాయిజన్ బహు డేంజరస్ ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి భూమి మీద ఉంటే వాడు పవర్ఫుల్ సైతాన్ సర్పం అందుకు నువ్వు పక్షిరాజు కావాలా నువ్వు పైన ఎగిరినో ఇప్పుడు నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా టైం చెప్పండి కదా వాక్యం క్లోజ్ చేస్తున్నా టైం అయిపోయింది కదా ఇంకొక టూ మినిట్స్లో నేను క్లోజ్ చేస్తా చూడండి పక్షిరాజు ఆ ఉంటే కదా కాళ్ళు దానికి పాయిజన్ కాదు కాట్ వేసిన దానికి కాట్ దానికి పాయిజన్ ఎక్కరు అట్లా చేసిన దేవుడు దాని కాళ్ళు నీ జీవితం కూడా అంతే నువ్వు పక్షిరాజులాగా పైకి ఎగరగలుగుతునే సర్పపు కాటు నేను తప్పించుకోలేవు అర్థమవుతుందా కంక్లూడింగ్ ఇంకా రాలే అసలైన పాయింట్కి అసలైన పాయింట్ ఏం తెలుసా నువ్వు సర్పంని పట్టుకొని పోయినావనుకో సర్పాలకి ప్రాబ్లం భయం ఏం తెలుసా ఎత్తు హైట్స్ వాటిని గాలిలు తీసుకోకపోతే గజ గజ భయపడతాయి అక్కడి నుంచి పడేస్తుంది ఇది ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే సర్పాన్ని దిస్కం పోతుంది అది చాలా బరువుంటాయి కదా వాటిని తీసుకుపోయి ఏం చేస్తుంది అంటే ఒక కొండ శిఖరం మీద వదిలేస్తుంది అది అక్కడి నుంచి పడి గాయమై చస్తుంటుంది అప్పుడమే దాన్ని చంపేసి తినేస్తుంది అర్థమవుతుందా ఆత్మీయ స్థితిలో మీరు అర్థం చేసుకోలేదు దాన్ని రెండోసారి మార్పిస్తావు వర్త పదహారోద్యం నువ్వు దాన్ని చదువులేదు పదహారోద్యం చివరికి రాదు పాములను ఎత్తి ఎత్తి ఆ ఎత్తి ఎత్తి పట్టుకోవాలా మీరు పాములు పట్టుకున్న వాళ్ళని చూసారు ఎప్పుడన్నా చూసారు కదా వాడు పట్టుకొని పైకి లేపితే అది ఏం చేస్తుంది దానికి నిసాయత తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అయితే నేను కొన్ని పిల్లులు ఇవి కొన్ని ఉంటాయి కదా కుక్కలు ముఖ్యంగా కుక్కలు పిల్లులు నక్కలు అవి కూడా పాములను పట్టుకుంటాయి అయితే అవి ఏం చేస్తాయి అంటే వాటిని ఎత్తుతాయి గలీలకి ఎత్తి ఇట్లా కొడతాయి తల అప్పుడు ఏమైతే అంటే దాని ఎముకలన్నీ విరిపోతాయి పాముయి విరి అది నిశాయితలా పడిపోతుంది అప్పుడు దాన్ని చంపేసి తినేస్తుంది అర్థమైందా ఆ జీవులకు నేర్పి ఈ జీవికి ఎందుకు నేర్పలే ఈ జీవికి వాక్యం ఉన్నా నేర్చుకుంటలేరు ఎత్తి పట్టుకోవాలంటున్నాడు పాములను ఎందుకు నువ్వు పక్షి రాజువు కాబట్టి నువ్వు లక్షా మంది సర్పములను తెల్లని తొక్కుటక నేను నీకు అధికారం ఇచ్చిన అన్నాడు అవి నిన్ను కాటేసిన నీకు విషయం ఎక్కదు ఎందుకు ఎక్కదు నీ కాళ్ళు అటువంటి ఎటువంటి కాళ్ళు ఎక్కడ నడుస్తున్నాయి ఈ కాళ్ళు మీకు తెలుసు సమాధానకరమైన దానికి దానికి పాయిజన్ ఉండేది అన్న అవి ఎక్కడ నడుస్తుంటాయి పర్వతంల మీద నడుస్తూ ఆ కాళ్ళు కదా కాబట్టి నీ కాళ్ళకి పాయిజన్ ఎక్కదు ఎందుకు నువ్వు ఎగురుతున్న నువ్వు పక్షిరాజువు కాబట్టి నువ్వు దాన్ని తీసుకపోయినా అంటే దాన్ని ఎత్తినవంటే అది నిశ్చాయత సర్ సైతాన్ని నేనేం చేయలేదు నీ సేవా పరిచర్లో అట్లా ఉంటుంది అన్నట్టు కాబట్టి మీరు ఇదినం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యహో ఒక వరకు నేర్చుకోండి మినిమం నేనైతే టూ ఇయర్స్ టూ అవర్స్ వచ్చేసింది నా ప్రేయర్ వన్ అవర్ నుంచి టూ అవర్స్ ఎప్పుడో అయిపోయింది అది స్టార్ట్ అయిపోయింది నాకు తెలుసు ఇంకొక ఇంకొక హాఫ్ అవర్ ఇంకొక హాఫ్ అవర్ పెడితే ఇంకొక సిక్స్ మంత్స్ లో త్రీ అవర్స్ అయిపోతుంది నా ప్రేయర్ కూర్చుంటే మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద టూ అవర్స్ కూర్చోగలుగుతున్నారా మీరు నేను సాధన చేసిన ఉండగలుగుతున్నా సరే ఒకప్పుడు ఓన్లీ అర్ధ గంట మ్యాక్సిమం అర్ధ గంట ఉండేటన్ని ఈరోజు రెండు గంటలు ఉండగలుగుతున్నాను ఈ లాస్ట్ సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి నీ బాడీ అట్లా ట్రైన్ అవుతుంది అర్థమవుతుందా వాడి వాడి పాయిజన్ ఇంకా నీ బాడీలో ఉంది మీరు అర్థం చేసుకుంటలేరు అందుకు మీరు మోఖాలు ఉండలేరు అర్థమవుతుందా సమర్థించుకోకండి నా బాడీ హెవీ బాడీ అని సమర్థించుకోకండి నేను చూసిన గొప్ప వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు మొక్కల మీద గంటలు గంటలు ఉంటారు ఎందుకంటే సాధన ఇది కనిపెట్టుకోవడం అంటే అదే కదా కారణం అబ్బాయి ఇంకేం మొక్కల మీద ఇంత ఇంతసేపు ఎందుకు కూర్చోలే కింద ఇంతసేపు ఎందుకు ఇవన్నీ నేను వెంటాడుతుంటాయి అన్నట్టు కాబట్టి నువ్వు సాధన చేసుకోవడం నేర్చుకోవాలి చాలా మంది ఏంటంటే వినేష్ వెళ్ళిపోతాం అంతే అవతలకి అద్దంలో మోహం చూసుకొని అవతలకు వెళ్ళిపోయే జీవితం క్రైస్తవ జీవితం మనం అట్లుండదు జీవితంలో కార్యాలు జరగాలంటే మీరు దీన్ని పాటించడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇది జీవం ఇది జీవం నా భవిష్యత్ ఏమైపోతే అనేసి నేను ఎప్పుడు భయపడలే నాకు ఎప్పుడు రెడీగా ఉంటుంది ఒక జాబ్ విడిచిపెడితే నెక్స్ట్ డేనే ఇంకో రచి పిలుస్తున్నారు నేను కష్టపడకుండా నేను అది అప్లికేషన్ సివి ఎవడికో పంపించి కాదు ఎవడో సీవీ లేకుండానే పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చింది అన్ని అట్లా జరిగినాయి అన్ని అట్లా నా లైఫ్ లో అలానే వ్యక్తి నైన్టీన్ ఎయిటీ జరిగిన స్టోరీ చెప్తున్నా ఓ వ్యక్తి ఒక మీటింగ్ లో యంగ్ మ్యాన్ ఏం చేస్తున్నాను అన్నాడు సార్ నేను ఇప్పుడే నా పీజీ కంప్లీట్ చేసినాను ఉద్యోగం కొరికి ఎదురు చూస్తున్నాను సార్ అంటే ఉద్యోగం కావాలా నా నా బామర్దికి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి పో నా పేరు చెప్పు రేపు పొద్దున్నే గంటలకు వెళ్ళిపో ఆయన నీకు ఉద్యోగం ఇస్తాడు అన్నాడు వెళ్ళిపోయినా పొద్దున్నే వెళ్ళిపోతే చెప్పిండు మా బావా నీ గురించి ఇంగ్లీష్లా రా లోపలికి రా పలాని వ్యక్తి హెచ్ఆర్ మేనేజర్ ఉన్నాడు ఆయన రూమ్కి వెళ్ళిపో ఆయన నేను ఇంటర్వ్యూ చేస్తాడు అని ఆడబోయి చూస్తే నా సీనియర్ కాలేజ్ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ కాలేజ్ సీనియర్ ఎట్లా కల్పిస్తాడు దేవుడు అర్థమవుతుందా బాగా అర్థం చేసుకోడు ఆయన కొరకు కనిపెట్టుకోవాలి కొన్నిసార్లు నేను చెప్తున్నా కదా పదహారు సంవత్సరాలు నేను అనుభవించిన శమ పదహారు సంవత్సరాలు నా శరీరంలో రోగం అలర్జీ రోగం కుండ్లు శరీరం అంతా అలర్జీ కొన్నిసార్లు ఎక్కువైపోయేది కాళ్ళన్నీ పదిలిపేడి రక్తాలుగా రేడి కాళ్ళకి వెళ్ళి పదహారు సంవత్సరాలు పుట్టినది మొదలుకొని మళ్ళీ చెప్పండి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏం జరగలేదు రఘుకారం చేసి ప్రభుకారం చేసింది ఏ డాక్టర్ల వల్ల కాలేదు అలర్జీ పోలేదు బడీలకే పాలు పడకపోయాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అన్ని పాలే అన్ని పాల పదార్థాలే దించుకున్నాం ఎక్కడ పోయినా కానీ చీజు నెయ్యి ఇప్పుడు తింటున్నాం అప్పుడు పడలే ఇప్పుడు తింటున్నాం పెరుగు అవి ఏ పడకపోయాడు ఇప్పుడు అన్నీ పడుతున్నాయి చూడండి పదహారు సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది ప్రభుకు ఆయన నన్ను దర్శించిన రోజు అవన్నీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి అలర్జీస్ విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి ముప్పై దినాలు ఐస్ తోనే నేను ఎక్కడ ఐసే అక్కడ అన్ని ఐసేస్తారు నీళ్ళు అడుగుతే గ్లాస్ నీళ్ళల్లో ఐసేసి ఇస్తారు ఇంటి ఐసులు ఎక్కడ నాకు జలుబుగాలి ఎక్కడ తుమ్ములు రాలేదు ముప్పై రోజులు హైదరాబాద్లో అడిగేట తుమ్ములు స్టార్ట్ సరే ఇప్పుడు లేదు తుమ్ములు చాలా మటుకు లేవు ఆయన కొరకు కనిపెట్టుకోవడం విషయం గురించి మనం మాట్లాడుతున్నాం చివరిగా నేను ముగించేస్తున్నాను మోసే అరణ్యంలో ఆహ్వాని చెప్తున్నాడు ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తండి దాన్ని చూసిన వాడు బతుకుతాడు ఎందుకు తేరీ చూడాల దాన్ని దాన్ని కనిపెట్టాల దాని చూడమని చెప్పి ఎందుకు ఆ చెప్తే ను నువ్వు నన్ను వెంబడించినందుకు నీకు పట్టింది శిక్ష అది నీ జ్ఞాపకం చేస్తున్నట్టు నువ్వు నన్ను వెంబడించినావు నా కాటుకి నువ్వు సఫర్ అవుతున్నావు జ్ఞాపకం చేసుకో అని దేవుడు దాన్ని పెట్టిండు దానిపై ఇంకేదైనా పెట్టచ్చు కదా వస్తువులు ఇంకేదైనా వస్తువులు పెట్టచ్చు సర్పం ఎందుకు పెట్టాలా సర్పపు విషము అంత డేంజర్ అని జ్ఞాపకం చేయడం ఇప్పుడు అది ఆత్మీయం అయిపోయింది ఆ విషయం ఈ సేవా పరిచర్యలో నువ్వు పక్షి రాజులాగా ఉండడానికి ప్రయాసపడాలా బా నేను సియోన పర్వతం ఎక్కాలా ఆకాశంలో ఎగరాలా ఆ యొక్క ప్రధానులతో నేను పోరాడాలా వాటన్నిటినీ తర్మాలా నా సింహాసనాన్ని నేను చేజిపించుకోవాలా నా కుటుంబంలో సింహాసనం వేసుకొని కూర్చుండి వాడు వాడిని నేను తర్మాలా అందుకు నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి వాడు వచ్చి నీ కుటుంబంలో సింహాసనం వేసుకొని కూర్చుంటే నీ కుటుంబంలో ఇట్లానే ఉంటాయి పరిస్థితులు అనారోగ్యము అపవిత్రత చెడు అలవాట్లు ఇవే ఉంటాయి వాడిని మీరు దించాలా సింహాసనం ఇది నా సింహాసనం నువ్వెట్లా కూర్చుంటో వచ్చి నువ్వు మాట్లాడే రోజు రాత్రి వాడు నిజంగా నీకు కనిపిస్తాడు నేను చెప్తున్నా ఎందుకంటే నీకు అర్థమైపోయింది పక్షిరాజు అని నువ్వు వాడిని దించాల్సింది అంతే వాడిని పట్టుకొని పాములను ఎత్తి పట్టడి అవి మీకు ఏ హాని చెయ్యవు అని అక్కడ పట్టుకుంది అవి చేయవు ఎట్టి పర్సనల్ సేవ్ దాని దాని దాని పాయిజన్ నిన్ను ఏమి చేయలేదు అదే మనం పైన నేర్చుకుంటున్నాం ఇక్కడ కాబట్టి అనుమానించకుండా ఇక మీదట మనము ఆయన కొరకు కనిపెట్టుకుందాం ఇప్పుడు చివరికి పక్షిరాజు ఎట్లా ఉంటాడు పైకి చాపి పైకి ఎగురుదురు పైనున్న వారం మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి భూ సంబదలం కాదు మీరు క్రిస్త లేపబడిన వారైతే కొలస రాష్ట్ర పత్రిక మన వెతకాల వెతకాల ప్రతిరోజు వెతకండి అక్కడ పోయి వెతకండి నీ ఇల్లు ఎక్కడుంది నీ ఆస్తులు ఎక్కడున్నాయి నీ స్వసత ఎక్కడుంది నీకు రావాల్సిన రాబడి ఎక్కడుంది నీకు రావాల్సిన లాభం ఎక్కడుంది అక్కడ పోయి వెతుక్కోండి వాటి అక్కడ ఉన్న రకరకాల పుస్తకాలు పురాతనమైన పుస్తకాలు సృష్టి ఆరంభంలో దేవుడు పెట్టుకున్న పుస్తకాలు అక్కడ రాసి అవి నిజ స్వరూపం ఇవి ప్రతిబింబాలు ఈ లోకంలో నీకు రావాల్సిన మేల్లు అక్కడ భద్రపరచబడ్డాయి అందుకే ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ బంధించబడుతుంది ఇక్కడ ఏది పిపబడుతుంది అది అక్కడ పిపబడుతుంది నువ్వు నేర్చుకోవాల నువ్వు ఎట్లా విప్పాలా దాన్ని ఆడ పోయి చూసి నేర్చుకోవాలి నా కుటుంబంలో సమస్యల నుంచి ఎట్లా విడుదల పొందాలా అది చెప్తుంది ఇట్లా జయ అట్లా జయన్ కానీ ఎందుకంటే ప్రతి స్థలంలో ఇప్పుడు ఈ ప్రతి దేశానికి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎట్లనో అక్కడ కూడా ఉంటారు నువ్వు ఒక స్థలంలోకి పోవాలంటే పర్మిషన్స్ కావాలి అక్కడ కూడా నువ్వు చెప్పాల నేను ఏ సీకృష్ణాన వచ్చినా అంటే ఓకే లోకల్ గో నీకు ఏం కావాలి ఇక్కడంటే నాకు ఫలాని పుస్తకం కావాలా ఓకే పోయి తిను అంటాడు తిన్నరా లేదా వాళ్ళు తినరా లేదా అందరూ తిన్నరా లేదా అది మంచిగా ఉంటుంది రుచికరంగా కడుపులా చేదుకుంటుంది ఎందుకంటే పాటించాలా పాటించడు చాలా కష్టం ఇంతగా వింటున్నారు కదా వీటిని పాటిస్తారా రేపటి నుంచి ఇప్పుడు చూడండి వాళ్ళ పరిగెత్తుదురు అంటే విడిచిపెట్టం అది పాయింట్ నువ్వు అలయద్దు సొమ్మసిల్లద్దు పరిగెత్తుతూనే ఉండాలా నీ నిరీక్షణ ఏంది నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు ఈ లోకంలో కాంప్రమైజ్ కాకుండా పోవాలా నేనైతే ప్రయత్నిస్తాను కదా మీరు అందరూ సాక్షులు ఎన్ని ఆటంకాలునే నేను ఆపలే ముందు పోతేనే ఉంది బండి సరే రవి ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తున్నాడు నాకు మీరు సపోర్ట్ చేశారు చాలా మంది సపోర్ట్ సపోర్ట్ చేసి చాలా మంది సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మీరే చేసుకోవాలి నేను చెయ్యను నేను చెప్పేసిన మీకు ఎప్పుడో కదా నా పిలుపులు ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోతున్నాయి అనేసి కాటి ఇప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా తీసుకొని పోండి ముందు కొట్లాడుకోకుండా ఎందుకంటే మీరు పోరాడుతున్నది మనుషులతో కాదని మీకు తెలుసు మీరు పోరాడుతున్నది శరీరతో కాదని మీకు తెలుసు మీరు పోరాడుతుంది సైతాన సమూహాలతో అందరు కలిసి చేయడం నేర్చుకోండి మీరు పక్షరాజులు వాడు నేను ఏమీ చేయలేడు వాడిని లేపండి గాలిలోకి తీసుకోకపోండి వాడు గజ గజ వణుకుతాడు నేను అర్థమవుతుందా మీరు ఇక అలసిపోకుండా మీరు సమ్మస్ పోతూనే ఉండండి కాంప్రమైజ్ కాకండి నాకు ఏమైపోతుందో నా శరీరానికి ఏమైపోతుందో నా రోగం ఏమవుతుందో భయపడినే భయపడకండి ఆ రోగం నేనేం చేయలేకపోయింది అదేమైనా కావచ్చు నేను పేరు చెప్పాను దానికి ఎందుకు మహిమ ఇవ్వాలని నీతో పాటు ఉండే రోగం కానీ నేనేం చేయలేకపోయింది ఇంతవరకు నేను చూసిన షుగర్ రోగం ఎనభై సంవత్సరాల వరకు ఏం చేయలేకపోయింది వ్యక్తులను ఎనభై సంవత్సరాలు కొంతమందికి ముప్పై సంవత్సరాలకే ఫినిష్ తినేసింది బాడీని కొంతమంది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఒక వ్యక్తి తొంభై సంవత్సరంలో ఒకటే ఊపిరి బ్రతికిండు ఎట్లా సాధ్యం ఒక వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ఒకటే కిడ్నీతో బ్రతికిండు చెప్పండి ఎట్లా సాధ్యం వాడికి సత్యం తెలియదు వాక్యం తెలియదు వాడట జీవించగలుగుతుండడు అన్ని తెలిసిన నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఇదైనా తీర్మానించుకోండి మీరు ఆయన కొరకు ఎదురు చూడడం నేర్చుకోండి ఆయన నేను ఏం చెప్తున్నానంటే మీ పాయింట్ చివరికి ఆయన నీ గృహంలోనికి రావాలా మీరు ఎట్లయితే ఒక అతిథి కొరకు ఎదురు చూస్తున్నారో ఒక పలాని వ్యక్తి మీ ఇంటికి వస్తాను ఎదురు చూస్తున్నారో దేవుడు కూడా మీ ఇంట్లోకి ఎదురు చూడాలా ఎట్లా ఎదురు చూడాలా ఓన్లీ ప్రార్థన వేరే మార్గమే లేదు ఉపవాసము వేరే మార్గమే లేదు ఇది కేవలము ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారానే పోతుంది వేరే మార్గము లేదు ఈ చెడు అలవాట్లు ఉపాస ప్రార్థలు ధరనే పోతాయి వేరే మార్గము లేదు ఎందుకంటే అది బహు కఠినమైన ఆత్మ నాకు తెలుసు రెండు స్పిరిట్స్ ఉన్నాయి ఈ లోకంలో ఒకటి పరిశుద్ధ ఆత్మ చెప్తే తెలుగులో చెప్తే సరిగా అర్థం కాదు ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుంది స్పిరిట్ అంటే ఆల్కహాల్ కూడా స్పిరిటే అర్థమవుతుందా స్పిరిట్ అంటే ఆత్మ అంటాం కదా ఎవడబెట్టిండో దానికి కూడా స్పిరిట్ అనిపించిండు వాటల్కి కూడా స్పిరిటే స్పిరిట్ దాన్ని దాంట్లో ఉండేది స్పిరిటే స్పిరిటే అంటారు దాన్ని స్పిరిట్స్ అంటారు స్పిరిట్స్ అంటారు అంటే వైన్ షాప్ మీద స్పిరిట్స్ అని రాసి పెడతారు అంటే ఆ బాటల్స్ లో ఉండేది స్పిరిట్స్ అన్నట్టు ఆయన ఆగితే అన్ని వచ్చి కూర్చుంటాయి స్పిరిట్ లో దయాలవి వాడు తెలియక స్పిరిట్ అని పెట్టుకున్నాడు పేరు కానీ నీకు తెలిసి ఈరోజు అది దయ్యమని దానికి బానిస్ అయిపోయినారు మనుషులు అది విషము అది థాటు దాని నుంచి విడుదల పొందాలంటే కేవలము యాకబు భక్తులు చెప్పినట్లు ఉపాస ప్రార్థనలు మీ బిడ్డలని మీ భర్తలని మీ భార్యలని ఎవరిని మీరు సాధించుకోలేరు విశ్వాస వీరుల కథ మీకు తెలుసు టెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయంలో స్త్రీలు విశ్వాసంలో వారి భర్తలను పొందుకున్నారు కదా మీరు పొందుకోవాలా మీకన్ని సత్యాలు ఈరోజు బయలుపరచబడ్డాయి మీరు ఇక భయపడరు మీరు పక్షిరాచు సర్పానికి నువ్వు అంటే హడాలన్నట్టు గజగజ వణుకుతాయి అది వచ్చిందంటే ఇది ఎంత స్పీడ్గా పరిగెత్తుపోతుందో రంధ్రాల్లోకి ఇంకటే వాడిని దొరికినామంటే వాడి చేతికి నా పని ఫినిష్ అనుకుంటుంది అన్న సర్పం అది ఎటువంటిదన కానీ పక్షిరాజు దేనికి భయపడదు నువ్వు దేనికి భయపడదు ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు రోగాలకు భయపడకండి జాబ్స్ ఉన్నా లేకున్నా భయపడకండి ఆయన పోషిస్తాడు పోషించండి అది ఇంతవరకు సరే నాకైతే ఇంతవరకు నేను నిరుద్యోగం అనే సమస్యను ఎదుర్కోవాలి ఈ రోజు ల్యాబ్ లేకుండా నెక్స్ట్ డే నెక్స్ట్ డేనే జాబ్ మళ్ళా నాకు కానీ ఏ రోజు కూడా ఏది కుదవలేదు నాకు ఒకటే చపాతి ఈ రోజు కూడా తిన ఎక్కువ అయినా కానీ బాడీ వెయిట్ పెరుగుతుంది ఒక చపాతికి బాడీ వెయిట్ ఎట్లా పెరుగుతుంది చెప్పండి అంటే మీరు కూడా ఒకటే చపాతి సో మీరు ఒకటే పూట తింటారన్నారు సరే కాబట్టి మన వాక్యాన్ని ముగిస్తున్నాను ఇక్కడికి ఆయన ఇక్కడికి కనిపెట్టుకుందాం ప్రతిరోజు ప్రార్థనలో వారానికి కనీసం ఒక పూట ఉపాసం ఉండండి ఒక పూట మీకు శక్తి పెరిగే కొద్దీ రెండు పూటలు ఉండండి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ వదిలేయండి వాళ్ళు మీరు ఉండలేకపోతే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వదిలేయండి లంచ్ డిన్నర్ చేయండి మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటే లంచ్ వదిలేయండి సాధన అంటాం కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు వదిలేయండి మీకు ఇంకో ఓపిక డిన్నర్ వదిలేయండి ఉండొచ్చు లేకపోతే ఎందుకు చెప్తా మనం ఆయన నలభై దివరాత్రులు ఉపాసం ఉన్నాడు ఫేలియా ఉన్నాడు పౌలు ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే స్టార్ట్ చేస్తే నీ బాడీ అలవాటు పడుతుంది దాన్ని హోల్డ్ అవుతుంది ఆకలి ఉండదు నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను తర్వాత అలవాటు నీకు ఆకలి ఉండదు ఆకలి వాడబెడతాడు ఉపాసం ఉంటే నీ ప్రార్థన నీ దీక్షని విరగొట్టడానికి వాడు నీకు ఆకలి కల్పిస్తాడు మంచి మంచి వాసనలు పంపిస్తాడు పక్కింట్లకు వెళ్ళి ఎదురు ఇంటర్ అన్ని వాసనలు వస్తాయి చాలా తలుపులు తెచ్చేస్తూ వచ్చేస్తావు బయటికి చాలా రేపు చేసుకుందాం ఉపాసం పోస్పోన్మెంట్ కాబట్టి ఇది బహు భయంకరమైన జీవితం తీర్మానం చేసుకోవాలా మనము పరిశుద్ధంగా జీవితం నేర్చుకోవాలా అపవిత్రతను అశయించుకోవాలా పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం విశ్వాసం లేకుండా ఆ దేవుని చూడలేం హృదయ దిగలవారు దేవుని చూచేశారు కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఎవడు ఇష్టడుగా నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలా పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా అపవిత్రతను అసహించుకోవాలా పరిగెత్తిపోవాలా పాపం చూస్తూ అది మనం నేర్చుకోవాలి పరిగెత్తిపోవాలి పాపం అంటే పరిగెత్తిపోవాలా అట్లుంటేనే కానీ నువ్వు పక్షి రాజులాగా నీ మీద నింద ఉండద్దు నీ నోట్లో అబద్ధం ఉండదు నీ హృదయంలో కపటం ఉండద్దు అట్లుంటేనే నువ్వు పక్షిరాజులాగా ఎగరగలవు లేకుంటే నీకు రెక్కలు ఇవ్వడు దేవుడు ఇందనే అది అయిపోతుంది చాలా మంది పాస్టర్స్ పడిపోయినారు చాలా మంది సేవకులు పడిపోయినారు నువ్వు పడిపోవద్దు నువ్వు తీర్మానించుకోవాల నేను పడిపోను నేను పడిపోను చవరన్న దస్తంగానే పడిపోను తీర్మానం అది కదా సేపు పనులు మూసుకుందాం ధ్యానిస్తాం దేవుని వాక్యాన్ని ప్రభు మీ కొరకు నేను కనిపెట్టుకోవాలా నాకు ఆశ పుట్టించండి ప్రభు ఈ లోకం ఎటు పోయినా నన్ను లాగినా కానీ నేను మటు ఉదయం లేస్తే మీ కొరకు కనిపెట్టుకోవాలా నిద్రపోయేంత వరకు మీ కొరకు నేను కనిపెట్టుకోవాలా మీరు నన్ను దర్శిస్తారు మీరు నన్ను అభిషేకిస్తారు నా కాడిని విరగొడతారు మీరు నాకు నూతన బలం అనుగ్రహిస్తారు పక్షి రాజు వాళ్ళే నేను పైకి ఎగరేదను నేను అలసిపోను నేను ఇంకా పరిగెత్తుతాను నా శక్తికి మించిన ప్రయాణం నాకు సిద్ధపరచబడింది నేను పరిగెత్తుతను నేను ఎట్టి పరిస్థితుల్లో మూర్చిలను నేను భయపడను మెల్లగా నడుచుకుంటా ఈ దినం ప్రవ్వా మీరు మమ్మల్ని దర్శించినందుకు మీకెంతో వందనాలు మాకు బలం ఇచ్చినందుకు మీకెంతో వందనాలు మమ్మల్ని పక్షిరాజు ముందుగానే తయారు చేసినారు మీకెంతో వందనాలు సర్పంలోని ఎత్తి పట్టుకుంటే ఆ శక్తిని మీరు మాకు ఇచ్చినారు వాడిని చితగొట్టటకు మీరు మాకు శక్తిని ఇచ్చినారు అధికారం ఇచ్చినారు సర్పంలోని తెలను తొగటకు మీరు మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి మేము భయపడం రవ్వ మేము ధైర్యంగా ముందుకోవాలన్నా సేపడండి వారి విశేషంగా మీ కొరకు సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంగా నిలబడే బిడ్డగా తయారు చేయండి ఈ కుటుంబం రాష్ట్రం మేలు అన్నిటినీ మేము ఓపెన్ చేస్తున్నాం ఏసు క్రీస్తు నాన ప్రతి ఆటంకాలని కొట్టివేస్తున్నాం ఏసుకృష్ణ ప్రతి అపవిత్రతని పాలదొలుతున్నాం ఏసుకృష్ణ ప్రభావ ప్రతి అపవిత్రతని అసహించుకుంటున్నాం ఏసుకృష్ణ ఈ కుటుంబం రాసిన మేలు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీకు ఒక గొప్ప సేవకులుగా సాక్షి నిలబెట్టుకోమని చిన్న బిడ్డలందరినీ లేవనెత్తమని వారి చుట్టూ అగ్ని కంచబెట్టమని ఏసుక్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతిగా ప్రభావ ప్రతి దురాత్మ శక్తుల యొక్క ప్లాన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నాం ఈ కుటుంబంలో ఎటువంటి డిస్ట్రక్షన్ వాడు తీయాలనుకుంటుండో ఎటువంటి అనారోగ్యాలు తీసుకొని రావాలనుకుంటుండో ఎటువంటి డిలేస్ తీసుకొస్తుండో వాటన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నాం ఏసు క్రీస్తు పరిషుధ నామామ్మ హలలుయా ఈ కుటుంబానికి రావాల్సిన ఆశ్రం దయచేయండి ప్రవ్వ ముఖ్యంగా అభిషేకం తీసుకొచ్చి వీరి కాడిలను విరగొట్టమని ప్రార్థిస్తున్నాం వాటిని నాశనం చేయమని ప్రార్థిస్తున్నాం ఏసు కృష్ణ ప్రార్థిస్తున్నాం అమ్మేన్ హలలుయ ప్రవ్వ ప్రతి ఒక్కరిని ఆశ్రించండి ప్రభావ రోషం కలిగి పౌరుషం కలిగి ప్రకటించే బిడలుగా ఏవైతే నడిపించమని మీ రాకరసిపరచండి వింటున్న వారందరినీ ఆశ్రయించి వారి జీవితంలో అద్భుతకాలను జరిగించమని మమ్మల్ని అందరినీ మీరే సంపూర్ణత నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యంలో బలపరమని ప్రార్థిస్తున్నాం వాగ్దానంలో మీద ఆధారపడి ముందు బలంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మాకు మంత్రి దయచేసి మేకు లేచి మిమ్మల్ని శృతించాలని సహాయపడమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆ మేము మారనాథు ప్రభావం ప్రవేశ నామినేషన్ ప్రవేశ రక్తం అపవాదికులకి నాశనం నిరంతరం జయం జయం జయం మన పరమైన ఏసుకృసుక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైడును గాక ఆమ్ ప్రైజ్లో